్రహ్మ శ్రీమహా సభా శ్రంకాశాను and I can't witness the original Last video On fluffy camera inушки on ma'an pin пап zhakti tra-ram-sor dham-gihay and the way the link is in order to arise Sw oppose the land of existence �� ח्�� nine шافר 슬meyettha нож verg дв pent- Pakistan みと等 ba-li- رأس カ wanting Station బొర్ ను ని ని రతే క సక సమాతే నయంత కోదే నయంత ఓ తా స స స కయ నిది పరిదేనో ఉన్న మరణం మీ నన్న సందేవా సత్యం వదతి విజ్ఞాన జిజ్ఞాసిం విజ్ఞానం అతివదనము సత్యము ఆధారంగా సంభవం అవుతుంది అంటే సర్వ జగత్తునకు మూలమునందుండే ఆ అఖండ సత్ ఏది కలదో సెషన్ ఇన్స్ ఇంకనిట్ అంటే అభిప్రాయం అర్థం పెద్దలు అలా కాదు ఇచ్చి అంటే మనం ప్రజల్ట్ శక్తిని తప్పని అంటే ఉనికిని తెలుసుకునేప్పుడు తప్పనిసరిగా పరిచ్ఛిన్నమైన ఉనికినే మనం అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉంటాం సో ఇది ఉన్నది అని అంటాను కానీ ఆ ఇది విశేషణం లేకుండా నిర్జిశేషన్ లో ఇది అని మనం ఎక్కడ ఉన్నదంటే పొండు ఉంది తప్ప ఎలా ఉంది ఇది గోలే కానీ నామరూపాల గోలే కానీ నామరూపాలతో సంబంధం లేకుండా ఇది పరం భావం దేశ వస్తు పరిచ్ఛేదములకు పరిచ్ఛేదములకు అతీతమైన వ్యవసాతి కలదో అది పరిశేదన అది ఈ జగత్తునికి మూలం ఈ సమజనవ్యాపకమైన శక్తి ఏమి అది దేవుడు అది స్వగునం తగుణున చాలా ఉప విషయం మాన్యా విషయం కాదు కానీ ఆ శక్తికి మూలంలో సత్ ఉన్నది శక్తి రెండు రకాల శక్తి క్రియాశక్తి విజ్ఞాన శక్తి క్రియాశక్తి తెలుసు కొనుక పని చేయుట ఇంగుట ముందు ఇంగిట నుండి తెలుసు కొనుక ఇంగుట నుండి నిద్రలు వేసుకోనే ఉంది ఆ ఉందితో ఉండియే మనం మాట్లాడతాము పనులు చేస్తాము తెలుసుకొని పోస్తాము ఏది కలదో బ్రహ్మాండం నుండి కూడదు ఎలక్ట్రిసిటీ పనిచేస్తుంది అంటే ఉన్నది రిజెన్స్ ఆ నుంచి అది అనేక రూపాల్లో కఠినమవుతూ ఉంటుంది కాబట్టి దేశకాల వస్తు సందములకు అతీతమైనటువంటి రిజెన్స్ కలదో దానిని తెలుసుకుని ఆ సంస్కారం బేసిక్గా ఎవరు మాట్లాడుతున్నారో దాని సాధ్యమైన అతి బాబు కొన్ని అంత ఉన్నత స్థితికి చేరుకోలేకపోయినా ఒక్క స్థాయి పది మార్పులు తొమ్మిది మార్పు నెందులు ఏంటంటే సర్వ నిగ్యాపకమైనటువంటి శక్తి ఏది దాన్ని తెలుసుకుని దాని బేసిస్ మీరు మాట్లాడిగానే వాళ్ళు సాపేక్షితమైన అతి ఏదో ఒక పరితమైన రూపాన్ని కొత్త ఇదే స్థలం అని మాట్లాడే వాళ్ళు చాలా అతివారిలో లెవెల్లో స్థాయిలో ఉంటారు తర్వాత దీంట్లో సమస్య ఏముంటుందంటే ఒక రూపంతో ఒక నామంతో ఎప్పుడైతే మీరు ఐడెంటిఫై అయిపోతారో అప్పుడు ఇతర నామరూపములా ఎందుకు భేద నిర్మాణం అవుతుంది దాంట్లో వచ్చిన ప్రాబ్లం సో రాజనామకి ఉపవాసం ఉంది వాళ్ళు పూర్వం వాళ్ళు కృష్ణాష్టమైన ఉపవాసం ఉంది కానీ శివరాత్రి ఉపవాసం ఉంది కానీ ఏ భేదమే అదే భావం రామనవం వచ్చినా శివరాత్రి వచ్చినా ఇదే ఇంకోటి ఏముడు కానీ వాళ్ళు ఎవరన్నా పక్కగా జీవితా ఆ భేద బుద్ధి వాళ్ళే ఉంది కదా తర్వాత తర్వాత ఉంటుంది ఎందుకంటే రామనవం ఉపవాసం ఉన్నారే కానీ రాముడు అనే ఫామ్ తో టోటల్ ఐడెంటిఫికేషన్ ఉంది ఒక ఫామ్ను ఆరాధిస్తున్నప్పుడు కూడా ఫామ్కు అతీతమైన తత్వాన్ని ఆరాధించింది అలాగే శివుడి దగ్గర నుంచి శివాజి నామం దగ్గర నుంచి అలా ఉంది ఎందుకంటే ఐడెంటిఫికేషన్ అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడే భేద విద్యం చేస్తుంది ఐడెంటిఫికేషన్ అయినా ఇది ఐడెంటిఫికేషన్ అన్న తర్వాత భేదంతతి ఉందని ఎందుకంటే మహాత్ముడు ఎంతో ఐడెంటిఫై కాదు ఐడెంటిఫై అయినట్టుగా కనపడతారు వాస్తవంగా ఎంతో ప్రయత్నిస్తే కాదు మనుష్యత్వంతో ప్రయత్నిస్తే కాదు కావాలంటే ఇంతకు ఎంతో ప్రయత్నిస్తే ఉంటాం అహం మనుషుల అధ్యాత్మిక అతీతంగా ఉంటుంది కాబట్టి ఆ సత్య సత్యము తెలిసి అతివదనం అది సాక్షమైన అతి వదనము అని అంటే నేను వింటే ప్రమాణం గర్భంగానే ఉంటే సందర్భంగా గుర్తుపడుతున్నా అలా నేను ఆ సత్యాలు సత్య సత్యము ఆధారముగా అభిమాను నేను కావాలి అంటే ఆయన అంటారు కావాలంటే అయిపోయిందా ఆ సత్య సత్య జ్ఞానాన్ని తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే తెలుసుకోవాలనే ఆకానుక్ష ఉండాలి అకానుక్షం మీది ఎందుకంటే మనకి ఉదయంలో ఉపయోగించే ఇచ్చ సకల కార్యాలు ఉద్యమించారు ఎవరెస్ట్ మీకు వెళ్ళాలని ఇచ్చ చేసి సంకల్పం చేసి ఎన్ని కష్టాలే తప్ప ఎన్ని కష్టాలంటే ఉండకూడదు నేను తైరాస్ యాత్రలో చూసాను ఆ పరిక్రమ చేయాలనే ఒక సంకల్పం ఒక ఇచ్చ మనిషిని ఎంత లెవెరెస్కి కృషి చేస్తుందంటే కాఫీ తాగడానికి అందుకు కూడా కాఫీ తాగడానికి ముందు వస్తారో చేస్తారు అక్కడికి వెళ్ళి అక్కడ మామూలు కుట్టి రోజు లేని మనుషులు తాయారి సోమలి నీజే అవుతాడు అవన్నీ తీసుకురామవుతాడు అని ఎంత కష్టమైనా సరే ఆ పరిశ్రమ ఎందుకంటే ఇచ్చా ఆ శక్తి ఆ ఇచ్ఛాశక్తి అది అవతాలను తిండి చేసే శక్తి కలసింది ప్రగత్తులు మూవ్ చేయగలుగుతుంది లోకాలను తిరిగి చేయగలుగుతుంది ఇచ్చాశక్తిలో ఉంటారు ముందుగా ఉన్నది కనుక ఆ సత్యాన్ని తెలుసుకోవాలనే ఇచ్చ ఉండాలి ఆకాంక్ష ఉండాలి అని అలా చెప్తారు ప్రదాంత ఇప్పుడు కూడా విజ్ఞాసాలు అని చెప్తారు కానీ జాని అని చెప్పదు తెలుసుకో అని చెప్పరు తెలుసుకోవాలనే ఆశను కలిగి ఉంది ఆకాంక్షను కలిగి ఉంది ఎందుకంటే తెలుసుకో అంటే ఏమైపోతుందంటే అది ఒక ఆబ్జెక్ట్ అయిపోతుంది తెలుసుకోవాలనే ఆకాంక్ష ఉన్నట్లయితే తర్వాత మీరు తెలుసుకుంటాడు తను తెలుసుకుంటాడు అది తెలుసుకునే అది కాదు అని తెలుసుకు ఆకాంక్షను కలిగి ఉండాలని చెప్తారు విధి జ్ఞాస సో సత్యము స్వేమ విధి జ్ఞాస సత్యం జీవితంలో ఆకాంక్షే ఉండాలి ఇంకా మిగతా ఆకాంక్షని వ్యర్థం అటువల్ల ఏమవుతాయో జరుగు చిత్ర చిత్రములైన ఆకాంక్ష బతుకులను వెళ్ళదీస్తూ ఉంటారు అంతా చేస్తారు మనం నేర్చుకోవాలి చనిపోయినట్లు ముందు చూడాలి ఇవన్నీ కూడా చాలా అల్పములైనటువంటి ఆకాంక్షలు నిస్తారములైన ఆకాంక్షలు తప్పేవి అంటే తప్పేది లేదు ధర్మాధిమాన ప్రమాం చేయడం కాదు కదా ఏంటంటే ఏమైనా మన రాష్ట్రం మాట చేసినా తప్పేవి లేదు ఇటువంటి చిన్నర ఆకాంక్ష ఉన్నవారికి అసలైన ఆకాంక్ష రాకు ముందుకు రాదు ఎక్కడో మూలపడింది అసలైన ఆకాంక్ష అది ఉండదు సత్యము తెలుసుకోవాలని ఆకాంక్ష ఉండదు సత్యం తెలుసుకోవాలన్నవారు కర్మాన్ని త్యాగం చేస్తారు ఆత్మార్థే పుట్టిం తెగేద్దరం విన్నారామాట ఎందుకంటే ఏకస్వార్థే గ్రామ స్వార్థే కులం తెగేస్తుంది కుల స్వార్థే తెగేసి అర్థమై శ్లోకం ఉంటుంది సింకి ప్రధాన మంచి శ్లోకం కుటుంబాన్ని రక్షించడం కోసం ఒకళ్ళు ఊరికి చేయాలని అవసరం వస్తే విరిగితే దిర్యాజలను విదిరిపెట్టేస్తే ఆఫ్ఘనిస్తాన్ రక్షించలేదు వాళ్ళ గవర్నమెంట్ సమయం కానీ వాళ్ళు ఊరు పెట్టకపోవడం ఆ గవర్నమెంట్ పెడతారు సో సంథింగ్ రిజాన్ తర్వాత కులని రక్ష గ్రూప్ ఒక గ్రూప్ను రక్షించాలంటే ఒకరిని వదిలిపెట్టాల్సి ఉంది ఒక కుటుంబాన్ని వదిలిపెట్టే గ్రామం రక్షింపడుతుంది అంటే ఆ కుటుంబాన్ని ఎదురుపెట్టేయాల్సి ఇప్పుడు చూడండి త్రేణి కూర్చుంది అనుకోండి ఒక కుటుంబంలో ఆ కుటుంబాన్ని తీసుకొని అక్కడి నుంచి విజు చూపిస్తారు రోగం ఒకటి రెండు ఏదైనా అంటే ఫిరికంగా చూపిస్తారంటారు బాగా ఎదురుకొచ్చేసిందనుకోండి ఆ దృష్టి చూపిస్తారు డెబ్బై ఐదు దూరంగా మొదటి తగ్గిన తర్వాత ఎందుకంటే ప్లే చాలా వేగంగా గ్రామాన్ని రక్షించాలంటే ఇప్పుడు ఈ పోలవరం సంపక్షన్ వేరంలో సంప్రున్నాం ఎందుకంటే తొమ్మలు కావాలని రక్షించుకోవాలన్నా ఆ సార్ కానీ చక్క రూపాయలు లేదంటే పోలర్లు సంహరించప్పుడు మానసిక సర్పడి మాంసాన్నే తినాలా రథకాలు ఉంటే కోడి మాంసాన్నే తినాలా అందుగా ఉప్పు ఉప్పు అభివృద్ధి తిరిగి కోడి మాంసం కోడిని సంతేసి అదే తినేసి పెట్టి చెప్పా కానీ మీరు కాబట్టి దానికి ఒక హెవీ ప్రైస్ పే చేయాలి వెరీ హెవీ ప్రైస్ వేట్ ఈ కోరుమాసం తినేవాళ్ళు ఈ కోవిడ్ వ్యాపారాలు చేసి బాగా లక్షణ సంపాదించిన వాళ్ళు దానికి ఒక సైడ్ అవుతుంది హెవీ డౌన్ సైడ్ ఉంటుంది దానివల్ల వచ్చి లక్షలు ఆకర్షణ ఎప్పుడూ పోయింది లక్షణం వచ్చేందుకు దాని మీద ఉండే ఆకర్షణ పోతుంది లక్షలు దూరంగా ఉందసేపు లక్షలు కావాలన్నా లక్షల వల్ల జీవితం శాస్త్రం అవుతుందని మీద లక్షలు పది లక్షలు వస్తే ఈరోజు పుట్టి పిచ్చుంటారు తర్వాత ఏం చేస్తుంది దీన్ని గురించి మన దీన్ని ఎంత గురి చేసినా వంద రూపాయల కంటే ఎక్కువ టైంలో ఏంటంటే లక్షణం ఇంకేస్తుంటారు ఏదో పిచ్చి పిచ్చుకోండి చేస్తూ ఉంటారు దాని మీద పోతుంది వాటి వల్ల వచ్చేటువంటి భారము తెలుగు భారమే ఇందులో ఆ అభరమంలో వచ్చేటువంటి రైస్ అంటే దుఃఖానుభావం అవకాశం నౌడియా ఏంటి ఈ పూర్మాంసం తినేవాళ్ళు ఈ హ్యాపీ తీసుకోవాలి వీళ్ళందరూ కూడా దిస్తాయి సో తప్పదు ఎనివే దట్ ఈ సెకండరీ కాబట్టి సో సత్యము తెలుసుకోవాలి అనే ఆకాంక్ష రావాలి ఇతర నింది ఆకాంక్షలను పోషిస్తాం ఆ ప్రోత్సంలో గ్రామాన్ని సేవ్ చేయడానికి ఒక వ్యక్తిని ఒక కుటుంబాన్ని కల్పించాల్సింది ఆత్మార్థే ప్రతినిచ్చేది తన స్వరూపాన్ని తెలుసుకోటానికి పృథివీ లోకం యొక్క ఆధిపత్యం వచ్చినా కూడా విలువ చేసి తన స్వరూపాన్ని తాను తెలుసుకోవాలి అది సత్య వాల్యూ గు ఆత్మార్థే ప్రతినిచ్చి అని అంట కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ఆత్మస్వరూపం అంటే ఆ ప్రెజెన్స్కే ఆత్మానికప్ అఖండ అదే ఆత్మ దాన్ని తెలుసుకోవటం కోసం మీరు ఆకాంక్షలు కలిగి ఉండాలి అంటే ప్రయారిటీస్ ఉంటాయి మనిషి జీవితంలో విజిజ్ఞాసు తొందరం అనే దానికి అభిప్రాయం ఏంటంటే ఆ సమయం కానీ మీ జీవితంలో ప్రయారిటీస్ ఉన్నాయే ఆ ప్రయారిటీస్ ను ఇది మొదటి స్థానంలో పెట్టాలి అది విజిజ్ఞాసు తల్లి ఇది ఒక గతంలో నేను ఎవరైనా చదవాలనుకుంటున్నాను అయింది నేను నాలుగేళ్ల తర్వాత ఎంఏ కూర్చేపోయిందా అదే కుదరలేదండి మొదలు పెట్టలేదు ఏదో అన్నా నీ మొహం ఏంటి ప్రభుత్వం నీవలా వదలేదు చాలంజ్ ఆ మళ్ళీ నాకు రావట్లాసినా ఎన్ఐ రాబట్టి ప్రయారిటీ ఉండాలండి చాలా సంతోషం కాబట్టి ప్రయారిటీ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నా ఈ ఎయిర్పోర్ట్ లో కూర్చున్నప్పుడు ప్లాన్స్ బోర్లుంటుంది ఆ బోర్ నుండి ఎయిర్ లైన్స్ వాటి టైల్స్ లెక్కన వాళ్ళ వరుసగా పెడతాను మన ఎయిర్ ఇండియా నేను ఎయిర్ ఇండియాలో వచ్చాను అనుకున్నాను ఇండియా ఉంటే పేరు పెద్దాను సపోజ్ ఎయిర్ ఇండియాలో ఉందనుకున్నా బెట్ మీద ఎక్కడా లేదు ఇండియా నేను ఎక్కడాల్సింది ఎయిర్ ఇండియా ఇది నా పేరు అది బోర్డు ఈ లోపల ఆ బోర్డు అది మారుతూ ఉంటుంది దాని మంత్రి మారుతుంది మాట ఎప్పుడు మేక్స్ ఇంట్రెస్టింగ్ సౌండ్ జరగడ సౌండ్ చేసి తగ్గడాక వాడతాం ఆ సౌండ్ ఈ మోట వచ్చాము ఎరగర సౌండ్ చేసిన చూస్తే అది కూడా ఎక్కడ ముందు ఎయిర్ ఇండియా అనే మాట వచ్చింది అవో మనం ఎట్టాల్సిన మనం విమానం ఎక్కిన ఆనందం అయింది అక్కడికి ఉంది పన్నెండు ఉంటే అవి పన్నెండోది ఎయిర్ ఇండియా సరే ఈ లోపల ఆస్ట్రేలియాలో ఆలోచేది మళ్ళీ వెనక దగ్గర పదిహేను ప్రభుత్వాలను చొప్పు చేసింది అది ఈ లోపల ఆరో పూర్వ స్థానాలు ఇచ్చింది ఇంకా గేట్ నెంబర్ వన్ గా ఇవ్వలేదు ఈ లోపల ఇంకోసారి పుస్తకానికి రెండు మూడో స్థానంలో ఉంది ఇది కదంగా దెన్ సడన్లీ వెళ్ళి పెరిగేసి ప్లేస్ గేట్ నెంబర్ ఫైవ్ అని వచ్చేసింది బోర్ అని దీవ్ కాల పదిహేను గేట్ నెంబర్ ఫైవ్ చూస్తే ఆ ఫస్ట్ ప్లేస్ లోకి రావాలి ఆత్మ జ్ఞానం ఆ ఫస్ట్ ప్లేస్ లో రావాలి ఎక్కడో మూల అనుభూతి పదంగా ఆ ప్లేస్ లోకి వస్తే దాన్ని విద్య జ్ఞానాక్యండి ఫస్ట్ ప్రయారిటీలోకి వచ్చే మరి అయితే ఆత్మ జ్ఞానాన్ని ఫస్ట్ ప్రయారిటీలో పెడితే మరి మిగతా సమయం అనుకుంటారు అదే ఆ డెబ్బై త్రోకం సర్వైవల్లా ఉన్నది అది మన పురుషకాల మీద ఆధారపడి ఉంది అని అనుకున్నంత సత్యం దూరంగానే ఉంటుంది కాబట్టి సర్వైవర్లు డబ్బు సంపాదించుకోవడం ఇందు రాయలు ఇవేమీ కూడా ఆత్మజ్ఞానానికి ఆకాంక్షలు కావు కానీ కొన్ని అనవసరమైనవి శాంతిపూర్వకమైన సాధనలు కాంత ప్రయత్నాలని ఆకాంక్షలని డిజైర్స్ ని ఫీయర్స్ నిరోజుకుంటుంది దాంతో సందేహంగా కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనుకుంటే అది దేనికి ఆటంక్షన్ దేనికి ఆకాంక్షలు కాదు క్లబ్బు పార్టీలు ఇటువంటి వారికి ఆటంకం అవుతుంది తప్పితే అదర్వైజ్ నేను కుటుంబకి దేనికి ఆకాంక్షలు కాదు ఎనివే నాగ మహర్షి వాళ్ళంటారు అది తెలుసుకోవాలనే దృఢమైన ఆకాంక్ష ఉండాలి ఫస్ట్ ప్రయారిటీ జీవితం అనే స్థితికి నువ్వు ఆకాంక్ష వచ్చిన రోజున మీకు అప్పుడు ఉపయోగపడుతుంది అప్పుడు మీకు జ్ఞానం కలుగుతుంది అని అంటే నేను వెంటనే నాందమనిస్తే సత్యం భగవ వి నా జీవితంలో ఫస్ట్ ప్రయారిటీగా డిక్లేర్ చేస్తున్నాను ఏమిటంటే ఆ సత్యాన్ని తెలుసుకోవాలనే ఆకాంక్ష నాకు కలదు దాని ఆయన అంటున్నారు యథాపై విజ్ఞానా అథ సత్యం వసతి ఇదో సత్యకాలకు వాక్యం ఖరీవ లక్షణాలు ఇక్కడ కృష్ణు పురాణంలో సంగీత లక్షణాలను చెప్తారు అలా చెప్తూ ఉంటారు పురాణాల్లో కలియుగం వస్తుంది కలియుగం వచ్చినప్పుడు ఆ ధర్మం పెరిగిపోతుంది ధర్మం తగ్గిపోతుంది ఎంత ఏదో లక్షణాలు చెప్తారు ఆ లక్షణాలు చెప్పడంలో కొత్త గోవుని శక్తి చేసిస్తారు ఏదో పండితుల నుంచి భోజనం ఉండదు ఇలా ఎవరో ఆ సంస్కారాలు బోధిస్తూ ఉంటారు సోదరులు దెబ్బలా ఉంటారు తల్లిదండ్రుల మీద దావా వ్యక్తం పోతుందో అంటే ఇలా ఎందుకు సంయుగ లక్షణాలు అలా చెప్తాం ఓ లక్షణం చూస్తారు ఇస్తుంది నేను తీసుకోవచ్చు రావాలి కలియుగ లక్షణాలు అనే చాప్టర్ తీసుకొస్తే నేను ఎక్కువగా కనబడుతుంది ఆ లక్షణం ఏంటంటే కలియుగంలో ఏమీ తెలియని వారు కాఫం తీస్తూ ఉంటారు అది తీసి నేను ఇచ్చిన నాకు బాగా చెప్పారు ఎంత చక్కగా ఉంది ఎందుకంటే నేను ఆశ్చర్యపోతూ ఉన్నాను ఇది నాకు వెళ్ళి టీవీ ఎలా పెట్టి వస్తున్నాడు తెలియదు ఇంకెలా తెలుసు అంటారు కదా అది మనం ఏం చేయమంటారు రావడం ఎందుకంటే అసలు సంస్కృత శ్లోకం చెప్తాను సంస్కృత శ్లోకం చెప్పకుండా ఏదో పసంగుకుంటారే కాకపోతే ఏదో ఒకే మనం వస్తుంటే వస్తుందో లేకపోతే లేదు సంస్కృత శ్లోకం చెప్తాను సంస్కృత శ్లోకం చెప్పేది అంటే అయిపోయిందండి నవ్వు ఈ నో కదా ఈ నో కారిన తెలుసు అయిపోయిందండి ఉదాహరణ ప్రభుత్వం భగవద్గీతలో శ్లోకం కోర్ట్ చేశాను నా విధంగా నేను ఆశ ఎందుకంటే నాలుగేళ్ళు వేదాల మంది చదివేస్తాడు భగవద్గీతలో శ్లోకం కోపేశాడు విభక్తి జ్ఞానం లేదు ఏంటి లేదు జ్ఞానం లేదు విభక్తి తెలియని వాడు అని ద్వార బుక్కి వేసి శబ్దమందిని బట్టి పెట్టిస్తాయి కానీ ఆత్మ చెప్పమంటే ఎలా చదువుతుందండి విభక్తి తెలియనివ్వడం ఎండియా పెద్ద వస్తే నేను అసలు చెప్పలేదు చెప్ప ఎందుకు చెప్పలేదు మన సారా చెప్పలేదు ఎందుకు చెప్పలేదంటే ఈ డజన్ సౌ మై కాబట్టి మళ్ళీ ఒకసారి ప్రశ్న చూసి జరయా జగం జగం ఈ జగ సాహనాలు ప్రధమ ఏకోవదంలోనే వస్తుంది ఏకోయోదనే వస్తుంది ఏదో దాని భోజనం కాదు సపోర్స్ వ్యవసాయ మనసు ఉన్న నేను పెట్టాను అనుకోండి ఎవరైనా విద్వాంసులు ఎవరైనా ఉంటే వాళ్ళు నిచ్చినవి లేదు పెట్టుకుంటారు నా సన్యాసి ఎలా వచ్చి కోనసే ఇలాంటి కొంత చెప్తే వాళ్ళు దగ్గర వస్తారు కూడా ఎవరానికి వస్తారు నిర్ణయాలు అంటారు వాళ్ళని తప్ప శిక్షణ రాజనీ కాబట్టి ఒక్క మాట ఒక్క శ్లోకం మాట్లాడేది అంటే తప్పు తొందుకే తెలుసుకుందండి తెలివి తప్పు కోపాతం తొందినా లేకపోతే వ్యవస్థ జ్ఞానం లేకపోవడమే తొలినా అవసరం లేదుగా కాబట్టి కలియుగ లక్షణంలో అలా పెద్ద ఇక్కడ సత్యకాలం లక్షణం కాబట్టి ఈయనంటున్నారు యథావై విద్యా నాసి అసలు సత్యం వదతి ఎప్పుడైతే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటారో ఆ సత్యాన్ని తెలుసుకుంటారో అప్పుడే ఆ సత్యాన్ని పొందుకోదరుగుతాడు అప్పుడే అతివాదండి నాభిజానం సత్యం వదతి అభిజానం సత్యం ఉన్న పద్ధతి తెలియని వాడు సత్యాన్ని ఎలా చెప్పగలుగుతాడు సత్యము అంటే అసత్వరూపము యొక్క వివరణ సత్వరూపము చెప్పడం సత్వరూపాన్ని గురించి ఎవరు చెప్పగలుగుతారు తెలుసుకున్నవాడు చెప్పగలుగుతారు కాదు ఆ స్వరూపము తెలియని వాడు ఎలా చెప్పగలుగుతారు చెప్పలేదు విధానం లేదా సత్యం వదతి అది తెలుసుకున్నవాడు మాత్రమే దాన్ని చెప్పగలుగుతాడు అని పాప రెండు సార్లు ఒక అన్వయము నిషేధం అన్వయం రెండుసార్లు నిషేధం ఒకసారి పేవ అవధాన కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నవాడు మాత్రమే చెప్పడం లేదు తెలియని వారు ఏం చెప్తారు ఏదో ఒకపన్యాసాలనే ఏమో అంటారు అనాత్మ ఒకసిన ఏదో మాట్లాడతారు తప్పిస్తే ఎందుతారు ఒకసారి ఏదో ఒకసారి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే వాక్యాన్ని మొదలు చేతాయి మేము వెళ్తున్నాము చాలా గొప్ప వాక్యం ఎవరికైతే చెప్తారేమో అనుకున్నా ఆయన దాన్ని పాఠ పాడుతున్నారు అందరికీ పాటిస్తున్నారు ఎలా పాటిస్తున్నారో తెలుసు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఆయన అంటే అనంతరం అంటారు ఆ తర్వాత సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అని మళ్ళీ అంటే మళ్ళీ అందరూ అంటారు ఈ రకంగా పదిహేను నిమిషాలు హార్మోని పెట్టి కాలక్షాతం చెప్పి ఆయన డేరారు ఈ ఏమంటుంది వాళ్ళు ఏదైనా తీర్థం చేసిందా అంతకంటే ఏదైనా మంత్రంలో ఏదో తీర్థం చేయాలి కానీ మంత్రం తీర్థనం చేసేది ఏం కాదు అది తెలుసుకునేది విషయం తెలియలేదు కనుక జ్ఞానం లేదు సత్యం మొదటి సత్యం ఉన్నట్లయితేనే సత్యానికి చెప్పగలుగుతారు కానీ లేకపోతే జ్ఞానం లేదు విజ్ఞాసం జరుగుతుంది కాబట్టి ఆ నేను తెలుసుకోవాలి అనే ఆకాంక్షంగా లేదంటే విజ్ఞానం ఏంటంటేనే తెలుసుకోవడం కదా అంటే అదనంగా రిపీట్ అయినప్పుడు విజ్ఞానం వేమో విజిజ్ఞాసేమో రిపీట్ అయినప్పుడు ఆ రెండో విజ్ఞానానికి విజిజ్ఞాపేమో విజ్ఞానం ఉంది కదా దానికి పొందుతారంటే విజ్ఞానాన్ని తెలుసుకున్నారని కాకుండా విజ్ఞానం పొందుగా పొందుతారు అని సిం చెప్పి ఆ విజ్ఞానాన్ని పొందాలనేటువంటి ఆకాంక్ష ఉండాలయా అంటే విజ్ఞాన్ భగవహ విజ్ఞాస హలో కుమార నేను అంగీకరిస్తున్నాను మీకు చెప్పినానికి ఆ విజ్ఞానాన్ని పొందాలనే ఆకాంక్షని నేను కలిగి ఉన్నాను హాస్యకరణం ఏమంటారు చూద్దాం ఇదం పరమార్థత సత్యం ఎప్పుడైతే ఒక ఆయన సత్యాన్ని పరమార్థంగా తెలుసుకుంటాడు అంటే సత్యంలో మళ్ళీ ఒక లోవర్ లెవెల్ ఉంటుంది అందుకోసం పరమార్థత అని అడుగుతున్నారు లోవర్ లెవెల్ ఏంటి ఇప్పుడు మీకు ఎలా అవుతుందంటే వేరే జాపల్స్ తినట్టు ఇప్పుడు చిన్నపిల్లవాడు ఒకటి అడుగుతారు ఎదు అడుగుతారు ఎవరు అడుగుతాడు రామ రామ అని చెప్పి ఏమండి గురువు గారు అకారాంత పుణ్య శబ్దాలు అన్ని గానే ఉంటాయి కదా అని అంటారు అవనా ఉంటాయి అని చెప్పి తర్వాత రమదనే రమాణ అంటారు అకారాంతం అనే ఇప్పటికల్ వస్తున్న సరిగ్గా స్త్రీరంగ ఉంటుంది కదండి గురువు గారు అంటే అవంతమా అకార శదాలు అని చెప్తాం అంటే కానీ నేను వాళ్ళని పెద్ద మందిని మొదలు వచ్చిన వాడిని పడుతుంది విశ్వపాహనం శబ్దం ఉంటుంది అది ఆకార నిం అయినా పెళ్లి కావాలి అదేమో విద్య విశ్వపాహ విశ్వం ప్రథమం ఉంటాయి ఇవన్నీ చెప్తానని చెప్పాలి ఏంటి అది అది ఎవరేదో ఒకటి వాడితే వాళ్ళు ఎవరైనా వాడిని లాభం తర్వాత వచ్చినప్పుడు చెప్పచ్చు కాబట్టి పక్కన చెప్పేటప్పుడు కూడా ఆ సందర్భం ఒక లోవర్ లెవెల్ ఉంటుంది ఒక ఇప్పుడు ఈ వ్యావహారిక ప్రపంచంలో మనం వ్యవహరిస్తాం వ్యవహరించినప్పుడు ఇది మంచి ఇది చెడు ఈ చెడును పక్కన పెట్టి మనం మంచిని స్వీకరించాలి ఇది ఒక లెవెలు ఉన్నాయి ఈ నెలలు ఇది అవసరమ కాలంటే భేదబుద్దిలో జీవిస్తున్నప్పుడు మన వ్యాపారం పొందుతుంది భేద బుద్దితో జీవించి వారికి ధర్మాధర్మంలో పరిజ్ఞానం ఉండాలి ధర్మాన్ని ఆచరణలో పెట్టాలి అధర్మాన్ని పరిహరించాలి కాబట్టి ఆ భేదబుద్ధి తొలగిపోయిన తర్వాత సన్మాధర్మానికి అతీతంగా వెళ్ళిపోయిన తర్వాత అట్లా సన్నాధర్మ పరిజ్ఞానంతో సమూహం ఉంది ఆ కనుక కనుక టూ లెవెల్స్ మనం మాట్లాడుతూ ఉంటాం జ్ఞానిని దృష్టిలో పెట్టిన టూ లెవెల్స్ మాట్లాడుతూ ఉంటాం ఆ సందర్భంలో టూ లెవెల్స్ మాట్లాడిన సందర్భంలో పరమార్థత వ్యవహారత అనే పదాలను ప్రేరిస్తాయి వ్యవహారంలో ధర్మాధర్మంలో విశాఖం గురించి మాట్లాడతాము వ్యవహారం వన్ లెవెల్ పరమార్థంలో ధర్మాధర్మంలో రెండింటికీ అతీతమైనటువంటి ఆ ఆత్మస్వరూపాన్ని గురించి లేకపోతే అఖండ సత్ గురించి మాట్లాడతాం రెండు లెవెల్స్ ఆ రెండు లెవెల్స్ ఉన్న సందర్భంలోనే పరమాత్మత వ్యవహారత రెండు పదాలని అర్థం అంటారు ఐవత్వంలో అక్కడ పరమార్థత అని అంటున్నారు అంటే ఆయన సత్యం పరమార్థంగా తెలుసుకున్నాను అంటే నామరూపములకు సకల ద్వంద్వములకు అతీతంగా అఖండమైన సద్రూపంగా పరమాత్మను ఆత్మ ఆత్మ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయిపోతుంది పరమేశ్వరుడిని ఆ పరమార్థ దృష్టి అంట ఇదం పరమాత్మత సత్యం ఇది పరమాత్మ ఈ ఇదం అనే జగత్తు పరమాత్మత సత్యం జగత్తులో నామరూప యాక్స్పెక్ట్స్ తీసుకున్నట్లయితే అది నిత్య ఆ నామరూపాలు అంటాయి అది సత్యము కాదు కాలపు చేత బాధింపబడతాయి అది చేయలేకపోతే వాటిల్లో నీకు నిధులు జన్మ మనకి జీవితంలో అనుభవానికి వస్తుంది అది వీళ్ళు ఎన్ని చేయలేని స్థితిలో అనుభవానికి వస్తుంది ఇది ఒక అరవై పద్దెనిమిది ఎనభై ఏళ్ళు బిల్డప్ ఒక స్ట్రక్చర్ ని ఆ స్ట్రక్చర్ యొక్క లక్షణాలు అనే రకంగా విలర్పిస్తాయి నేను అంటే ఈ దేహము దేహాభిమానం కలిగినటువంటి పరీక్షలు వ్యక్తి నేను అనబడతాడు ఈ దేహంతో సంబద్ధములైన అంటే దేహంతో కూడి ఉన్నటువంటి ఇతరములైన మా వ్యాపల్లలు ఇల్లు వాళ్ళకి డబ్బు దర్శనం బ్యాలెన్స్ ఇవన్నీ కూడా దేహము దేహాభిమానికి సంబద్ధములై ఉంటాయి అది నాది అనబడతారు ఈ నేను నాది అనే బేసిస్ ఒక డావరేజ్ సూపర్ స్ట్రక్చర్ వస్తే విలర్పిస్తుంది అది ఎంత తెచ్చేటప్పుడు ఇది సత్యం అని అనుకుంటుంది ఇది శాశ్వతమో సత్యము అని అనిపించారు ఇది ఎవరి అర్థం ఇది మనం మనం కట్టుకున్నటువంటి ఈ సౌధము ఇది క్షణాల్లో కోలిపోతుంది అని వాడికి ఊహించలేదు అదంతా సత్యం అని చెప్పి ఎందుకంటే మీరు ఇది సౌధము సత్యము యథార్థము అని భావించే అజ్ఞానుల మధ్యలో కొట్టుకోవాలి ఇది క్షణం అలా ఉంటుంది కాబట్టి సో అలా స ఒకప్పుడు సన్యాస ఆశ్రమాలు కట్టే ఇది సత్యాల సన్యాస కూడా రకొచ్చు ఇది కొంచెం సౌకర్యంగా ఒక విషయం చెప్తున్నా కాబట్టి కానీ క్షిత్రం ఏంటంటే వీడు కట్టినటువంటి సౌధము ఇది కట్టడానికి అరవై ఏళ్ళలో డెబ్బై ఏళ్ళ ఎనభై ఏళ్ళలో పడుతుంది కూలిపోకండ్ పోతుంది కూలిపోతుంది ఎందుకంటే అది బేసికల్ గా కృత్యం కాకపోతే నిత్య నిత్యం కూలిపోతుంది అదే ఒక్కసారిగా కూలిపోతుంది అప్పుడు వీళ్ళు తట్టుకోలేస్తారుదిలి బహస్కారం చేస్తారు అలాగంటి దోషం మనం కూడా ఆచరిస్తాం కాబట్టి కానీ తెలుగుదేశంలో ఉన్న వాడు ఏం చేస్తాడంటే నేర్చుకుంటారు దీపం ఉండగానే ఎందుకు దక్కనే స్థానిక ప్రకారంగా నేర్చుకుంటారు నేర్చుకొని ఇంకా జీవితం మానవ బుద్ధి అన్ని కూడా ఇంద్రియాల కోటంగా ఉన్న సందర్భంలో నేర్చుకుని ఈ నామరూపములు బుద్ధి అని తెలుసుకుంటే వాడు రెడీ అవుతారు అప్పుడు వాడు మృత్యు వాడిని ఏమీ చేయలేదు మృత్యువు ఏది పడతారు ఇవన్నీ జారిపోతున్నాయని వాడు అన్నీ ఎండబెట్టుకోవడం ఎందుకంటే ఇవన్నీ అసత్యములని వాడికి నిత్యం తెలుస్తూ ఉంటుంది ఇందులో జారిపోయింది ఏం లేదని తెలుసుకోం స్వరూపము మన తను పట్టాను అయ్యే అయి ఉన్నాను అని స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది దీంట్లో జారిపోయింది ఏది లేదు ధ్యానికి తప్పిస్తే పోయిది లేదు అని స్పష్టంగా తెలుస్తూ ఉంటారు అటువంటి వారు పరమాత్మక ఇదం సత్యం జగత్ నామరూప దృష్టితో చూస్తే నిత్య కానీ దాని అధిష్టాన దృష్టితో చూసినట్లయితే ప్రెసెన్స్ జగత్ రూపంగా ఆ ప్రెజెన్సే మనకు అనుభవానికి వస్తుంది అది ఆత్మరూపముగా ఉన్నది అని ఎవరైతే తెలుసుకుంటారో వారు సత్యం సత్యమును తెలుసుకున్నాడు పరమాత్మతో సత్యం ఎత్ర ఎత్ర గతా దృష్టి ఎత్ర ఎత్ర గతం మన తత్రం శాంతం పశ్చంటే వేదపారకా అని వాక్యం ఇదే శివచ్చారు వేదము యొక్క పారము అంటే ఉపనిషత్తులు ఆ ఉపనిషత్తుల యొక్క జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం అది కలిగిన మహాత్ముడు వాళ్ళు చూపు ఎక్కడ పడితే అక్కడ శివం శాంతం శివం అంటే మంగళకరమైనది నిత్య మంగళకరం కాదు అమలకరం తగ్గ సత్యం అఖండతా శివముడు శాంతం అంటే ద్వంద్వములు చల్లారినది అంటే ధర్మ అధర్మ సుఖ దుఃఖ ఇత్యాది ద్వంద్వవులన్నీ కూడా ఉపశమించేసినటువంటి శాంతం అంటే ఉపశమించుట చల్లారుట ఉపశమించిన పరమ మంగళకరమైన అఖండ సద్రూపాన్నే దర్శిస్తుంది ఎక్కడ చూపు పడితే అక్కడ అదేవిధంగా మనస్సు దేనిపైకి ప్రసరిస్తే దాని ముందు ఆ అఖండ సద్రూపాన్ని దర్శిస్తారు ఎత్ర మనో వ్యాప్తి తమాధయ అని కూడా ఇంకోట దేహాభిమానే దళితే విజ్ఞాపే పరమాత్మని ఎత్ర మనోవ్యాప్తి తమాధయ మనస్సు ఎక్కడికి వెళ్తే అదే సమాధి కేవలం రామాన్ని చెప్తేనే సమాధి దీపాను ధ్యానం చెప్తేనే సమాధి మంత్రం చెప్తేనే సమాధి అని ఎందుకుంటాం ఎక్కడికి మనస్సు వెళ్తే అదే సమాధి ఎందుకంటే బ్రహ్మ కంటే భిన్నంగా ఏది లేనే లేదు అని కానీ ఆ స్థితిని చేరుకున్నవాడు దేహాభిమానానికి అతీతంగా ఉంటాడు సో ఆ విధంగా ఆ సత్యాన్ని తెలుసుకున్నాడు తెలుసుకుంటే ఎలా ఉంటుంది తమరూపం వికార జాతం హిత్వా అప్పుడు వారు ఏం చెప్తారంటే అనురూపం హిత్వా సత్యాన్ని తెలుసుకున్నవారు అనురూపాన్ని అంటే అసత్యాన్ని నిత్యము నిత్యం అసత్యాలు కాకపోతే విశ్వాదాన్ని విడిచిపెడతాడు సత్యం తెలియని వాడు అనుభూతాన్ని కప్పించాడు కానీ సత్యం తెలుసుకున్నవాడు అనుభూతాన్ని విద్య ఓ జ్ఞానం ఉన్నాడు అలా నిర్లిప్తంగా రైతు వెళ్ళిపోతున్నాడు హృదయంగా కనుగోలు ఓ కోటి శ్వరుడు అతన్ని ముందుగా కనపడి అయ్యా మీరు జ్ఞానం నాకు ఇచ్చేయండి నా కోట్లు మీకు అన్నాడు అంటే ఆయన మీకోసం నువ్వు ఎక్క నాకు నాకు ఇంట్రెస్ట్ లేదు నా జ్ఞానం మీద ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు కానీ మీకు అర్హత ఉందా లేదా అనేది నాకు సందేహంగా ఉంది అంటారు కాబట్టి ఆత్మస్వరూపం తెలుస్తున్న వారు సర్వమునందు ఆ అఖండ సద్్రూపంగా ఈశ్వరుణ్ణి దర్శించేవాడు ఈ నిర్మలే చేస్తాం వై అసలు ఆ పని జరిగి పనే దాస్తుంది ఎందుకంటే ఈ ధన కరక వస్తు వాహనాదులు ఇది నిస్తారంగా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది సత్యాన్ని ఎదురుపెట్టి వాళ్ళని వస్తుంది సరే నెవర్ ఇట్ నెవర్ హ్యాప్ కాబట్టి అనుభూతం ఈ వికార వికారము అంటే ఒక కాలము మరో కాలంలో నశించేది అని మన మనం ఏ రోజు అయితే పోగేస్తాము ఎంతో శరీతో ఓపరితో పోగేస్తూ ఉంటాం ఇవన్నీ కూడా కేవలం గడపదార్థాలు కానక్ట్లా హ్యూమన్ రిలేషన్ కూడా మనము చాలా ఓపరిగా నిర్మాణం చేస్తాం కూరుగని మనవడని కూతురని ఇవన్నీ ఇవన్నీ కూడా రికార్డు దేశమై ఓ కాలంలో వస్తాయి ఓ రిలేషన్షిప్ ఓ కాలంలో ఏర్పడుతుంది ఇంకో కాలంలో తీసుకుంటుంది శిఖిలం అయిపోతుంది అంటే గడప కాదు నా అభిప్రాయం అది సర్వాన్ని కబలిండి రిలేషన్షిప్ కబలించవేస్తుంది పదార్థ జాతమును అన్నింటినీ కబలించి వేస్తుంది అదిగో దానికి వికారము అని వికార జాతం వికారముల గుంపు సముదాయం ఇది అనురూతము వికార జాతం హెక్వాంపించింది అయితే ఇది వికారము అనుభూతము కదా దీనికి ఈ వెంకటం చెప్పింది దీన్ని దీనికి శక్తి అతనిపిస్తుందంటే శబ్దశక్తి అతింత్యా శబ్దానుకునే శక్తి చాలా గొప్పది దానికి ఎంతో పవర్ ఉంటుంది మనిషిని రిలీజ్ చేసినా అదే అదే రిలీజ్ చేస్తుంది బంధించినా అదే బంధిస్తుంది సో ఆ శబ్దాన్ని ఇప్పుడు ఇది హ్యూమన్ బీలింగ్ అనుకున్నాడు అనుకోండి బంధించదు ఈ హ్యూమన్ బీవింగ్ అనుకుంటే దాంట్లో బంధించేందుకు అవకాశం ఉంది అసలు అయితే సహాయం వచ్చు సహాయం చేయొచ్చు కానీ యోవన్ బీయులు అనుకుని ఇవన్నీ చేయొచ్చు బంధం అన్నది కానీ ఇది కొడుకు కూతురు అని అనుకుని మీరు ఇవన్నీ చేయండి చేసిన బంధిస్తుంది చేస్తూనే యోమన్ బీయులు అనుకుని ఇవన్నీ చేయండి బంధం కాబట్టి ఆ అనుకోవడమే అవుతుంది అనుకోవడం అంటే వాచారంభణం వల్ల అర్థం హిందీలో సాంతభలో మహాత్ములు చెప్తూ ఉన్నారు మాను మానుకర్ బంధ నా ఇది బంధనంలో పడ్డారు సంసార బంధంలో పడ్డారు ఏంటి సంసార బంధం అంటే ఇది నా కొడుకు అదో బంధం ఈమె నా భార్య బంధం భార్య అనుకుంటే ఇక్కడ రాలేదు నేను బాగుపడలేదో హొరస్థం ఇప్పుడు ఈ ఇది నా ఇల్లు బంధం ఇది నా బేరకత్వం అంటూ బంధం ఈ రకంగా నాది నాది నాది నాది అని అనుకుని అనుక్కుని అనుక్కుని బంధమే సిక్కు ఇంకా మళ్ళీ బిగుసిపోయింది ఇంకా వేడింటి ఇక్కడ బంధం ఎందుకంటే ఆ మానము అభిమానము తప్పించేను నాది అంటే అభిమానం నేను అన్నది అభిమానమే నాది అన్నది అభిమానం నాది అన్నది అభిమానం ఈ అభిమానం ఎంత గట్టిగా ఉంటుందంటే నేను ఒక ఆయన చెప్తారు ఆయన ఆయన మామూలుగా అభింట్ నిద్రలేసి మార్నింగ్ వాసు వెళ్ అవకా అంట్లో ఉండేదాం నా దగ్గర వార్స్కి వస్తుంది కదా ఐదు ఎందుకు మధ్యలో మార్నింగ్ వాసుకుని వెళ్ళి కదా ఓ ఐదు నిజులకి తలుపు తీసేప్పటికి గాడెన్ లో చిన్న గార్డెన్ ఉంది ఇంటికి ముందు ఆ గాడ్యంలో ఎవరో పచ్చాడుతున్నట్టుగా ఉంటుంది అందరు చీపట్లా మసగ చీపట్ల కంగారు వస్తాయి దమ్ములేదు అదే ఫోన్ చేసి మనో గార్డ్యంలో ఎవరో పచ్చాస్తున్నారు ఎవరో దొంగలు ఎవరు అని ఆయనకి రమ్మని ప్రజలు వచ్చి భార్య వరద వచ్చి ఇంకోవడం తొడుకు కోణం ఉంటాయి వాళ్ళైతే అంతా చేసి లైట్ వెలిగించేస్తే ఆ ఇల్లైతే ఇంటి ఓనం ఆ ఇల్లు జీవితా వాడు దేస్తున్నాడు ఆయన అడిగలేదు ఇప్పుడు ఈ టైంలో ఎలా వచ్చేయని అడిగితే ఆయన అసలు దాటిలో ఎలా వచ్చుకోవాలి ఇల్లు అంతా కూడా సంగతి ఇందులో తీసుకోదామని అంటే గేట్ వేసింది కదా ఎలా వచ్చామంటే రావడం మీరు తప్పు తీసేది కానీ ఎంత తీసుకున్నా తప్పు తీసేదాన్ని గేట్ దూర వచ్చింది అంత అభిమానం అప్పుడు ఆయన చెప్తానంటే అలా రావద్దు మీరు అడ్జెక్ ఇచ్చారంటే అడ్జెక్ తీసుకునేందుకు తప్పింది గేట్ గొప్ప నాలుగు ఎగ్జాంపుల్ చేశారు పోలీసులు ఇన్వెస్టికేషన్ పెడతానని అని అంటే నా ఇల్లు అంటే నేను వస్తానంటే మర్యాద గేట్ బయటకు దరిచేసింది మళ్ళీ ఇప్పుడు వచ్చామంటే మర్యాద ఇదంటే దిస్ ఇస్ బ్యాడ్లైతే సో ఓన్ ఆ రిజల్టీ రిజాలిటీ అసలు కరెంట్ నాట్ మై పాయింట్ మై పాయింట్ తెలియదు అందరినీ సుఖమైన అభిమానం ఉంటుంది దేవులకు సిమెంట్ మీద అభిమానం ఉంటుంది మీకు తెలుసా గోడకు వేసిన వ్యాన్ల మీద సిమెంట్ మీద సెయింట్ మీద అభిమానం పెట్టుకుని బతుకుతూ ఉంటాం దిగింది ఇది కాదు దట్ ఇంట్లో గోడ లేదు నేను చూసి అంత అభిమానం ఉంటుందన్న కాబట్టి ఇదంతా వికార జాతం ఈ అభిమానం అని ఒక మూల వాచారం మనం అందుకోసం చెప్పాను అదే స్థాప్యంగా చెప్పాను వాస్తుతో అంటే నామో వాచారంభం అది మీరు ఒక పేరు పెట్టారు పేరు పెట్టి బందీ మీరు పేరు పెట్టితేటంటే మీరు బందీ ఎన్ను గాడ్ ఫాదర్ అంట గాడ్ ఫాదర్ ఒకరితే ఒకటి లేకపోతే రోడ్డు కోట్ల ఆ పిల్లవాడు పుట్టినప్పుడు ఒక పెద్ద మనిషిని నేను పేరు పెట్టండి పేరు పెట్టండి అంటే వాడు పేరు పెట్టి నాకు వీవి ఒప్పు వాడుకన్నా ఆస్తిలో మధ్య పిల్లవాడికి ఇవ్వడం ఈ పిల్లవాడి కష్టం సహాయం చేయడం వాడు జాబు బాగుండడం వాడికి ఒక రకమైన సంరక్షకుడిగా వ్యవహరించడం అనేది చూసి వీళ్ళకి కొడుతుంది వీడు సంరక్షకుడిగా అంతలో తప్పనే కాదు పిల్లవాడికి ఏదైనా అవసరం వస్తే సలహా సలహా ఇవచ్చు సేవ చేయొచ్చు ధనాన్ని ఇవ్వచ్చు ఆస్తి కూడా ఇవ్వచ్చు అది కూడా తప్పులేదు వీడేనా కానీ వీడికి మేము సంరక్షకుండా అనే అభిమానంలో వీడు అది అజ్ఞానం బంధం ఒకరికి ఇంకొకరు సంరక్షంగా అందరినీ సంరక్షించేవాడు ఈశ్వరుడు అనే సత్యాన్ని తెలుసుకోలేక ఒకరికి ఇంకొకరు సంరక్షనే అజ్ఞానంలో బతుకుతూ మనకి ఒకరికింకొకరు సంరక్షిత లేదు దాంట్లో పొరపాటు అనేది కానీ లేదు సురక్షిత అక్షతి యోహి ఎన్నివే కాబట్టి వాతావరణం కాబట్టి నామకరణం తీరుకోవడం పేరు పేరు పెట్టుకోరు చిన్న సుఖభాన్ని తీసుకొచ్చి స్వామికి మీరు పేరు పెట్టండి అన్నారంటూ నేనేం చేయదేరు నేను ప్రజలు నేను పెట్టాను ఎందుకంటే పెట్టాను అనుకోండి పేరు ఏదో ఏదో ఉల్లాసంలో ప్రజలు చేసే పెట్టాను అనుకోండి ఇంక అక్కడి నుంచి నెలకొస్తారు స్వామికి మీరు చేసినటువంటి ప్రాణం ఉందని అనుకుంటున్నాను చాలా సమస్య మనం ఆర్థిక విధించాలి కానీ పేరు పెట్టకూడదు పేరు పెట్టాకే ఇది ప్రాబ్లం ఏదో కొన్ని ఇప్పటికీ ఏదో కొన్ని పేర్లు పెట్టి బంధంలో తిప్పుకుందామని కనిపిస్తుంది ఈ పేర్లు పెట్టడం అది అది ముఖ్యమే ముఖ్యకి ఒక లేని శక్తిత్వాన్ని ఆపాదించినట్టు పేరు పెట్టకుండా ఉపదేశే అది విద్యా అని తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది పేరు పెట్టేస్తే ఇంకా ఛాన్స్ బాగా వాతావరణం కాదు నామేయం చెక్వా అని విడిచిపెట్టింది విడిచిపెట్టిందంటే ఎలా విడిచిపెట్టారండి ఫిజికల్ గా విడిచిపెట్టడం ఏమండో ఫిజికల్ గా ఎలా విడిచిపెట్టారు ఇల్ని విడిచిపెట్టడం అంటే ఎలా విడిచిపెట్టారు ఫిజికల్ ఇల్లు విడిచిపెట్టారు ఇంట్లో ఇంట్లో కూర్చోవాల్సి ఉంటుంది కాబట్టి ఎందుకు విడిచిపెట్టారు ఇది నాది అనే భావన అలాగే మనస్సులో అది అది అలాగే కూడా కావాల్సి ఇది నాది అని అన్నాడంటే అయితే బంధంలో పడిపోయాడు కాబట్టి మహాత్ములు ఎప్పుడు కూడా నాది అనే మాటలు అనే ప్రసక్తే ఉంది ఇది అఖండంగా ఉంటాం ఇది నాది అనే భావం ఎప్పుడూ ఉంది కాబట్టి ఇది వాడేది కర్మ వికారావస్థం సదే వైతం సత్యం సత్యము ఒక్కటేనండి ఇంత రెండోది ఏం సత్యం రంగుండవండి అది ఏమిటూ నన్ను అడగద్దు సత్యాపు రంగుల కూ ఇది అద్వైతం ద్వైతం ఇది వాద ప్రతివాదాలకి సంబంధించిన విషయం కాదు సత్యం ఒక్కటే ఉంది ఆ సత్యాన్ని తెలిసి మీరు చేరుకున్నప్పుడు నేను తెలుసుకుంటే సత్యం ఇది మా ద్విధి రెండో ఉన్నది సత్యం సో ఆ సత్యం ఏమిటి అంటే అది నిరుపాధితం దాంట్లో ఏ ఉపాధి ఉన్నద మీరు హిరణ్యబాన్ని లేకపోతే ప్రాణాన్ని ఉన్నారంటే దాంట్లో ఉపాధి చేస్తున్నారు ఎవరికి ఉపాధి విజ్ఞాన శక్తి క్రియాశక్తి అది ఉపాధి ఇప్పుడు మెకానికల్ అనేది ఫ్యాన్ తిరుగుతోంది అంటే ఉపాధి అయిపోయిందా మెకానికల్ ఎనర్జీ మూవ్మెంట్ ఉపాధి అయిపోయింది ఎలక్ట్రస్థితి వాటి జాయిత స్థితి అంటే ఇట్ ఈ విచ్ంగా చెప్పిన టైం నిరుపాసి చెప్పిన టైం చెప్పారు ఉపాధిని దోడు అంటే మళ్ళీ వాటి జాయో స్థితి అంటే ఇట్ ఈ విత్ ఫ్యాన్ సింగ్ అని అనుకోండి మీరు ఉపాధిని ముగెక్కి నిరుపాసి చెప్పండి కాబట్టి ఆ నిరుపాధితమైన అంటే ఉపాధి సంపద సంబంధము లేని సత్కరం అది సత్ అనో కదా సద్విద్య అనోధ్యాయంతో సద్విద్య దాన్ని కంటిన్యూస్ సత్ అంటే ప్రయత్నం ఇప్పుడు మీరు ఆలోచించండి ప్రెజెన్స్ అంటే మీ మౌలిక స్వరూపానికి ప్రేసం మీరు మీ దేశం ఆత్మ ఆత్మ దృష్టి నా కేసి నేను చూసి నేనే అని మీరు విమర్శ చేసుకుంటే ఇంత అర్థమైపోతుంది నేను ఏమిటి అంటే ఉందిట యూనిటీ ఉన్నాను అది నేను యొక్క మౌలిక స్వరూ మీడు యొక్క ధ్యానస్వం యొక్క మౌలిక సప్నం ఏమిటి అంటే దీనికి మూల స్వరం ఘటమని నేను అన్నా ఘటమని మీరు అన్నప్పుడు కూడా యూనిటీ దీజ్నెస్ కి ఘటం అనే నామరూపాలను మీరు జోడించేలా తప్పిస్తే యూజ్నెస్ దాని మూలతత్వం మౌలికతత్వం మీరు బీజే అదే సత్ అంటే అది అది ఏ కాబట్టి అది ఒకే సత్ అద్వితీయమైన సత్తు ప్రజెంట్ సర్వ వికారత్వం అది పలు వికారముల రూపంగా ఉంది ఘటపటానికి జన పదార్థాల రూపంగా ఉన్నది భూమి ఆకాశము మొదలైన పంచభూతాల రూపంగా అదే ఉన్నది పశువులు పక్షులు మనసులు అనే రూపాలుగా అదే ఉన్నది ఆ ఉనికి ఒకే ఉనికి ఇన్ని వికారముల రూపంగా అదే ఉన్నది సినిమా తెర మీదే అనేక ఉన్నాయి అనేక అనేక రూపాలు ఉన్నాయి సినిమా తెర మీద కానీ ఒకే కాంతి అన్ని రూపాలుగా ఉన్నది అని మీకు చెప్పాల్సింది కాబట్టి సర్వ వికారావస్తు సదేకం సత్యం అని వీడు తెలుసుకున్నాడు అలా ఎవరు తెలుసుకుంటారో వారే ఆ సత్యము యొక్క స్వరూపాన్ని గురించి మాట్లాడతాడు అని ఉంటున్నాడు సరే మాదీ మదతి ఆ సత్యము తెలుసుకున్న వారు వారు మాట్లాడేదనుకోండి మాట్లాడితే ఆ సత్యాన్నేస్తారు ఆ సత్యాన్నే మాట్లాడారు ఇంకేం మాట్లాడతారు ఎందుకంటే ఏదైనా చూపిస్తున్నాను ఇంకేం ఇంకేమైనా మాట్లాడేవనుకున్నాను గొప్ప అబ్బో సార్ అంటే ఫోకస్ చెప్పండి నన్ను ఒకసారి ఒక ఎందుకంటే దాంట్లో ఆ కథలో మీరు చెప్పడం వాళ్ళు వచ్చారనుకోండి అది మనస్థితిగా ఉల్లాసకరంగా ఉన్నాం నాకు ఇబ్బంది కథంగా ఉన్నాం దాంట్లో మన దినమే ఉంది ఇంకొక రోజు మీరు డైరీ భాగంతో చెప్పండి నేను నేను కదా నా దగ్గరికి రిక్వెస్ట్లు వస్తాయి నేను ఒక ప్రోగ్రామ్ చెప్పానంటే పది రిక్వెస్ట్లు వస్తే ఒకటి ఎఫ్ ఉంటాను మీకు ఆ ఎస్ అన్నదే నీకు కనపడుతుంది నేను నువ్వు అన్నా నీకు కనపడవు నేనైనా చెప్పినప్పుడే నేను తెలుసుకోండి దీన్ని భాగమవుతాం చెప్తున్నా ఆ కింద ఏం భాగమవుతుందంటే వ్యతిరేకమే కాదు వండర్ఫుల్ కానీ నిజానికి దేవాలయాల ఇంట్లో ఇటువంటి పురాణ ప్రవచనాలు ఏదైనా ఉంటే సమర్పించింది నేను ఐ ఎన్కరేజ్ అండ్ నాకు ఎంజాయ్ చేస్తాను అంటే ఐఎం వెరీ హ్యాపీగా బాగుంటుందాసెస్ ఎంకరేజ్ కానీ నేను చెప్పను లేదంటే శివాలయం ఉంటే అంటూ అలాగా నువ్వు మంత్రమే ఉన్నాడు ఆ మంత్రి రావాలి కూర్చుంది అంటూ ఆ రకంగా చెప్పి దాన్ని వివర ముతో కూర్చోవటం నా బావం నేను నేను మనిషత్తున్నది గుంటే చూసుకోకూడతాను కానీ లేకపోతే ఏది తప్పకుండా దర్శ చేసి ఎలా కూర్చోబంటే చూసుకుంటారు ఏం బాగా చేశాడు నా డ్యాంగ్స్టర్స్ టుథింగ్ అనేది చెప్తుంది కాబట్టి చెప్తే ఏదో ఇదే చెప్పడం ఎందుకు అలా వచ్చిందో నేనవే మీరు సంకల్పం చేసేసి ప్లాన్ చేసి స్థితిలోకి వచ్చిన మాట కాదు అలా వచ్చింది ఆ ఈశ్వరుల సంకల్పం గురువుల సంకల్పం ఆ ప్రవాహంలో అలా పడ్డా ఉంటాయి కాబట్టి ఇది దానితో జీవితాన్ని సాధించడం మళ్ళీ ఎవరికి కావాలి ఇతర ఏ ఎండకాడుగు పట్టడం ఏ పాట కా పాట పాడుతూ ఉండటం అలా గంగా తీరే గంగా సహా యమునాథీ యమునాథా సహా ఇట్ ఇస్ నాట్ హెట్ ఒకదాన్ని పడుతున్నా ఉంటాయి ఫోకస్ పెట్టుకుంది మొదట భేదం తిప్పి ఇంకొదట భయన చెప్తా కాబట్టి సో సత్యనారాయణ అంతమంది నన్ను ఏమో దక్షిణ దిగుతా దక్షిణ భేత్రం లేదు వాళ్ళు వ్యాప్తి సో అయితే ఇంకా సత్యనారాయణం వాళ్ళు చేస్తున్నా ఒక దక్షిత వర్తం చేస్తున్నారు భద్రం అయితే ఆ సందర్భంగా భోజనం దిశగా దేవుడు పేరు ఏం వాళ్ళు ఉంటారు దాన ధర్మాలు చేస్తే వండరు నన్ను ఏదైనా ఏదైనా చెప్తుంటే పురోగతి ఉన్నారు ఏదో చెప్పడం ఏంటంటే ఆ కథ్యత ఆయన చెప్పేస్తారు ఇచ్చేసి ఆయన పుస్తకం ఉన్నారు నేను సార్ చూడండి ఆ కష్ట సంగతి ముందు నేను ఫినిక్స్ అది అయిన తర్వాత నేను మాట్లాడు నేను ఎక్కడికి రాక్కడైనా ఉంటాను ఇంకా కాదు మీకు టాపిక్ టాపిక్ మీరు ఆ కథ సంగతి ఫినిష్ చేస్తారు ఆయన కథ ఆ కథపా నా ఉన్నది నేను నేను అయిపోయినా తీసుకెళ్తాను అది ఇంక మళ్ళీ తీర్చేస్తుంటే నేను మీరు ఎంజాయ్ చేస్తాను కదా నేను నా పది నేను చెప్పలేను నేను అయితే నన్ను చెప్తున్నాను అప్పుడు భాగవతంలో ఒక శ్లోకం ఉంటుంది శ్రీకృష్ణుడు దేవత గంధంలో ఉండగా దేవతడు స్తోత్రం చేస్తాడు సో దాంట్లో సత్యశ్దాన్ని వర్ణిస్తూ ఒక శ్లోకం సత్యం అనే పదం మీద ఒక దగ్గర శ్లోకం సత్య సత్య సత్యం వృత సత్య నేత్రం అంటే మొదలుపడుతుంది వృత ఆ శ్లోకం తీసి జాగ్రత్తగా చూసి చెప్పారు ఒక అరగంట ముప్పో గంట చెప్తా అలా చెప్పడం ఉంటా కానీ తెచ్చినావాసం గత చెప్పినట్టు కానీ దాంట్లో రాష్ట్రంలో అలాగే అది ఐ హ్యావ్ ఎస్ చెప్తారు బట్ ఐ మీన్ ఎందుకంటే భేదం చెప్పడం కుదరం ద్వేతాన్ని అద్వైతాన్ని గతం ముందు కానీ రామేకరణంలోనే అవి చెప్తూ కూర్చోవడం ఇంకా బాణ్య బానిస్తి అని ఎస్కారీ అని అవన్నీ నేను చెప్తాను ఇట్ ఇస్ మై కెపాసిటీ ఇట్స్ ఓకే లైక్ అదర్స్ గోస కాబట్టి ఆ ఫోకస్ ఉన్నాయి అది ఏంటి సత్యం వదతి అస వదతి వదతి తదేవ అతను మాట్లాడితే ఆ సత్యస్వరూపాన్ని చెప్పాలి అని అనుకుంటాం తినదనమే చేయాలి కానీ ఉంటే నామరూపాలని సపోర్ట్ చేసుకుంటూ అదనము అదనం అంటే మాట్లాడదాం అనవసరం అనవసరం నన్ను వికారోపి సత్యమేవా అది పూర్వపక్షం ఎందుకంటే వికారం కూడా సత్యమేగా వికారం సత్యం కాదా వికారమంటే ఏది ఒక కాలంలో పుట్టి మరో కాలంలో పోయి అది ఏదైనా మనిషి జీవితం దృష్టిగా చూసుకుంటే ఏదో కొన్ని పదార్థములు ఇద్దరువాల్సింది డబ్బులు ఇవన్నీ కూడా ఒక కాలంలో పుట్టి ఇంకో కాలంలో కారణము రిలేషన్షిప్స్ అన్ని విచారాలు ఇది కారములు కూడా సత్యమే కదండి అని గొరవపక్షం గొప్పపక్షం అలాగే ఉంటుంది ఇది కారములు సత్యమే కదా అని అంటారు దానికి మళ్ళీ ఒక అనే దానికి తప్ప గొప్పపక్షమే నా మూపే సత్యం సాభ్యామయం ప్రాణ సత్యం సత్యం ఇది శ్రుత్యం తరానికి సపోజ్ ఏంటంటే మరో శృతి అంటే బృహదారం యొక్క స్థుతి అక్కడ సత్యశబ్దాన్ని ఒక అర్థంలో పాడ నామరూపమునము సత్యము అని చెప్పి సత్యస్య సత్యం అని పరబ్రహ్మని చెప్పారు అది ఎలాగంటే నెక్లెస్ సత్యము మనం నెక్వెస్ సత్యం అయితే బంగారం ఏంటండి సత్యస్య సత్యం అది ఒక భాష అదే మీరు గౌరవ చందరకు ఏంటి దగ్గరకు వస్తే అక్కడేమనిపిస్తారు బంగారం నెక్వస్ నిత్య బంగారము ఆ నిత్యకి అధిష్టానము అని ఇప్పుడు అక్కడ చెప్పింది ఇక్కడ అని గొరవపక్షం అంటారు ఇక్కడ చెప్పింది వాళ్ళకు అనుకూలం కాకపోయినా అక్కడ చెప్పింది వాడు అనుకూలమే అదే కాదు ఉపయోగపడతారు లేదంటే అంటే ఇక్కడ అక్కడ వేరు వేరుగా చెప్తారా లేదు ఒకటే చెప్తారు లేదు ఒకటే ఎలా చెప్తారు ఇక్కడేమో నెక్వస్ మిచ్చ బంగ సత్యం అన్నారు అక్కడేమో నెక్వస్ సత్యము బంగారము సత్య సత్యము సత్య అన్నారు రెండు వేరు వేరు కదా అంటే వేరు కాదు ఎలాగా అంటే ఎప్పుడు కూడా సత్య విభక్తిలో చెప్పింది విశేషింపకూడదు శక్తిక్తిలో పంటది నిషేధింపబడుతుంది ప్రథమాద శక్తిలో ఉన్నదే మిగులుతుంది ఇప్పుడు ఈయన అధికారాన్ని లేదా ఆయన అవుని కాదు ఈయన గృహ యజమానం అంటారు అవుని గృహయజమానం ఈరో ఒకవారులొచ్చారు మరి వారెవరున్నారు వారు గృహ యజమానికి యజమాను చెప్పారు అంటే ఇట్లా ఎంతమంది యజమానులు ఉన్నారు ఇద్దరు లేరు ఇద్దరు అలవాటు కదండి గృహ యజమానికి యజమాని అప్పుడు అక్షి అంటే షష్టి షష్ఠిలో పడిందంటే అది గౌణమైపోతుంది అది నెగ్లెక్ట్ చేసి వేయాలి అంటే గృహ యజమాన్ని కాదనమాట ఆయన కాబట్టి షష్ఠి విభక్తిలో ఉన్న యజమాని అయజ్యమానవుతారు ఈ గోమో యజమానం ప్రథమా విభక్తిలో ఉన్న యజమాలు యజగాలు మీరు వివక్ష చేసే పొద్దు ఎలా చేత కాబట్టి అది అది ఒక రూ ఉదాహరణకి ప్రాణస్య ప్రాణ ప్రయోగం ఉంది ప్రాణస్య ఇప్పుడు ఈ ముక్కు ప్రాణశబ్దానికి ధ్యానేంద్రియము అని అర్థం ఈ ముక్కు ఇది ఈ దేహంలో ప్రాణానికి నిలబెడుతోంది అవును నిజమే అయితే ముక్కే ప్రాణము అవును కరెక్టే అయితే ప్రాణశక్తి ముక్తే అన్నమాట అద్ ప్రాణశ ఈ ధ్యానేంద్రియానికి కూడా ప్రాణము గొలవతోంది కాబట్టి వన్ సెన్స్ ముక్కుని ప్రాణం ఉండడానికి మనకేదో అభ్యంతరం లేదు బట్ కొంచెం లోటుగా పరిశీలించి ముక్కు ఒక ఒక లెవెల్లో ప్రాణము అని అంగీకరించిన రాష్ట్రంలో ముఖ్య ప్రాణం అది కాదు ఈ గౌణ ప్రాణం ప్రాణస్య ముఖ్య ప్రాణం వేరే ఉంటుంది అని అలాగా దీనికి కూడా ప్రాణం ఉన్నారు దాన్ని ముఖ్య ప్రాణం అలాగే నెక్లెస్ ని సత్యం ఉన్నారు బంగారాన్ని ముఖ్య సత్యము లేకపోతే సద్యస్య సత్యం ఉన్నారు అదే ఒక భాష ఒక లాంగ్వేజ్ ఒక ఎక్స్ప్రెషన్ అంటే గానీ నెక్లెస్ సత్యమని నిరూపించటంలో తాత్పర్యం రాదు తాత్పర్యం అలా ఉండదు నెక్లెస్ సత్యమని నిరూపించడంలో తాత్పర్యం ఉన్న పక్షంలో సత్యస్ సత్యం అనే మాట ఉండదు ఇది సత్యము అని ఇది సత్యము కానీ ఈ సత్యం వ్యక్తి సత్యం అది అని చెప్పి అలా చెప్పారంటే సత్యం ఎందుకు అది సత్య సత్యం అన్నారంటే దీని నుండి బ్రహ్మ సూత్రాల్లో ఒక చోట మంచి విచారం ఉంది శంకర్ నాకు లేదంటా శంకర్లు అక్కడ ఆ శక్తి సతి బ్రహ్మ వృత్తిలో ఉండే విభాగాన్ని బాగా నిరూపిస్తుంది మరి వికారమంతా కూడా సత్యం అని అక్కడ చెప్తున్నారే నీకు అంటే ఆ సత్యం వేరు సత్యం వేరు అది లోవర్ లెవెల్ సత్యం అంటే వికారము ముఖ్యమంతం ఇక్కడ సత్యస్థ సత్యం అనే ఇక్కడ సత్యం కాబట్టిధులంగా కూడా మిక్స్ అయిపోతుంది ఆ సందర్భం అవన్నీ తెలుసుకోవాలి ఇప్పుడు ఆ మంత్రం చూడండి నామరూపే సత్యం అక్కడ ఏమని చెప్తారంటే నామరూపాలు సత్యమే అంత అభ్యంతరమైంది అంటే మనకు కదా అయితే ప్రాణము సత్య సత్యం ఈ దీన్ని దీన్ని ఎత్తి సత్యం అంటే దీన్ని అసత్యం చేసే సత్యం ఏదైతే ప్రాణము ప్రాణం అంటే హిరణ్ ఎక్కడున్నానండి హిరణ్యదర్భుడు అంటే అయం ప్రాణ అంటే హిరణ్యదర్భుడు ఇక్కడున్నారు కనపట్టం లేదంటే తాభ్యాం క్షన్నహ ఆ నామరూపముల చేత కబ్బు ఉన్నాడు దేవుడు ఎక్కడున్నాడండి ఇక్కడ ఉన్నా ఎదు ఎక్కడున్నాడు కనపట్టం లేదే ముందు కనపడుతుంది పేరు పెట్టి ఆ పేరు నేనే అభిమానంలో నువ్వు బతుకుతూ ఆ నామరూపముల అభిమానము దేవుణ్ణి కత్ ఓకే అదే చెప్పండి దేవుడు ఇక్కడ ఎలా ఉన్నారో చెప్పండి ఉదాహరణ స్థితిలో అక్షర బ్రాహ్మణం ఉంది దాంట్లో అంటారు సో నా ను శ్రోత ఇక్కడ శ్రోత ఉన్నాడా శ్రోత అంటే వినేవాడు ఉన్నాడా ఉన్నాడు ఆ పరమాత్మయే వినేవాడు అదేంటి వినేవాడు పరమాత్మ మరి ఇంతెవరు లేదా వినేవాడు ఏవాడు మన నామాటే ఉన్నాడు వినేవాడు ఒక్కడే ఉన్నాడు అదే ఆ పరమాత్మ అన్ అసహాన్య ఈ పరమాత్మ కంటే భిన్నుడు మరి ఒకరు శ్రోత నాస్తి మరి నామాకేమిటి అభివృద్ధి వాళ్ళకి ఈ అభిమాని అహమ్మ అనే అభిమాను ఉన్నాడే వీటి అసలైన వినేవాడు ఎవరండి పరమాత్మ అసలైన చూసేవాడు ఎవరండి పరమాత్మ నాణ్యతో స్థితి ద్రష్ట నాణ్యోతోస్తి మంత నాణ్యోతోస్తి విజ్ఞాత అతోన్య ఆ చైతన్యమే కన్ను అనే సందర్భంలో ద్రష్ట అవుతుంది చెలి అనే సందర్భంలో శ్రోత అవుతుంది అంతేగాని ఆ ఈగో ఉంది చూసారా దేహాభిమానము గల ఈగో అది ఇది కదా ఇది కాదు దానికి అంత సామర్థ్యాన్ని కలదు అది జరగవదు దాంట్లో అర్థశక్తి లేదు ఆ చైతన్య శక్తి దాంట్లో లేదు కాబట్టినేది చూసేది అది ఇంకో కాలం ఇప్పుడు మీరు మీరు ఆలోచించండి మీరు వింటారా లేక వినటం అనేది జరుగుతూ ఉంటుందా వినటం జరుగుతూ ఉంటుంది మీరే వినడం ఇక నేను వింటున్నాను మీరు అహంకారం అభిమానంతో అలా అనుకుంటున్నారు పట్టిస్తే మీరు ఈ అహంకారం వినిదింది కాబట్టి వినటం అయిపోయిన తర్వాత వినటము ఘటిల్లిన తర్వాత వినటం అనే పని తర్వాత అది నేనే విన్నాను అని చెప్తుంది అందుకని అహం కబూమి డెసీజ్ నేనే ఆ వినేది నేనే అని చెప్పి ఇదిగో తెప్పిస్తే మీరు వినేది కాదు ఇప్పుడు చెమట పడుతుందా లేకపోతే ఇదిగో చెమట పట్టిట్లా చేస్తుందా చెమట పడుతుందా ది బాడీ కట్ ఈగో కాల్సెస్ తెచ్చి ఎందుకని చెమట ఎందుకు ఆ ప్రాణశక్తి ఉన్నది లోపల ఉష్ణాన్ని నిలబెడుతోంది బయట సమగ్ర వ్యాపకంగా ఉష్ణశక్తి ఉన్నది ఈ ఉష్ణానికి ఆ ఉష్ణానికి బిర్యంలో భాగంగా చెమట పడుతుంది ఇది ఈ పాటర్ ఆఫ్ ది లివింగ్ సిస్టమ్ అంటే ఆ లైఫ్ యొక్క ప్రభావం చేసి చెమట పడుతుంది చెమట పట్టకపోతే వీళ్ళు దేహం వీడి పొలార్త అయిపోతుంది చెమట పట్ట చెమట పట్టకపోతే ఇది రోగం రోగి అయిపోతాడు కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది కాబట్టి చెమట నేను చెమట పట్టిస్తున్నాను అని అంటే వాళ్ళ అహంకారం అనిస్తుంది తప్పది వినడం కూడా అన్నమాట చూడం కూడా కనుక ఈ కనుక ఇక్కడ వినియవాదిని సుత వినియవాడ రూపంగా ధృతి చేసిన అర్థం అది వినియవాడ ఈ తీర్థం ఆ తీర్థం తీర్థం అంటే తీర్థయాత్ర తీర్థం అంట లేదండి తీర్థ తీర్థయాత్ర అలా ఈ పాఠంలో అలాగే ఈ పాఠంలో వచ్చి లేదు సమాచారం లేదు కాబట్టి ఇదంతీర్థం ఇదంతీర్థానికి ధ్యాన్యంతి జనా ఆ పరమేశ్వరుడు ప్రాణహ ప్రాణ అంటే పరమేశ్వరుడు తెలుసు కదా నామరూపన్నహ నామరూపంలో చేత తప్పు చేయబడినాడు ఎప్పుడైతే ఆ రామ ఆ రూపానికి ఒక పేర్లు చేసి నేననే అహంకారాన్ని వచ్చేసిందో ఈగో వచ్చేసిందో ఈగో ఇస్ ఎవ్రీ వాడ్ అది సత్యాన్ని తప్పి చేస్తుంది అదేంటంటే పరమేశ్వరుని ఈగో కప్ప చేస్తుంది అంటే తప్పేస్తుంది తప్పేసేది బలవ బలమైనది సత్యమైనది అవసరంలా సూర్యుడిని మేఘాలు కప్పేస్తాయి మేఘ ఏంటండి ముందు అయినా సరే మేఘాలు సూర్యుడిని కప్పేస్తుంది ఆ ఈగో ఆ పరమేశ్వరుణ్ణి కట్టేస్తుంది అని వాక్యం అని అదంతా తోడ్ అంత వరకు నిశ్వరం ఏమిటి నామరూపే సత్యం అని ఉంది కదా మరి విశాల జాతము సత్యం కాదంటా ఏమి అని కోరుకు తర్వాత ప్రాణాలయ సత్యం అని అంటే ఇంద్రియములు అని అర్థం ఇంద్రియము సత్యము ఏషాం సత్యం ఏషాం ఆ ఇంద్రియములకు ఏషా ఈ హిరణ్య గర్భుడు ప్రాణ అని ఏషామేవ సత్యం అన ఏమేష సత్యం గారు ఏ నాగానికి గుర్తు ఏ గ్రహాన్ని గుర్తున్నాడు బృహదాహిక వస్తూ ఉంటుంది ఏసామేష సత్యం అని సో దానికి నిజానికి గృహదాల్లో ఏమన్నారంటే ఉపనిషత్ అమ్మ దేవుడికి ఒక రహస్యమైన పేరు ఒకటింది నేను చెప్తాను అన్నా రహస్యనామ దేవుడికి రహస్యనామ ఎందుకంటే ఆ రహస్యనామ ఏమిటి అంటే సత్యస్య సత్యం అని రహస్యం దేవుని యొక్క రహస్య నామండి అంటే సత్యంగా బహుకరించే జగత్తే ఉన్నదో దానికి సత్య ఎలాగంటే వీడింటి యజమానం ఇంత దృష్టాంతం చేస్తున్నామని మొరవాలనుకోకండి వీంటి యజమానాన్ని ఎవరో విద్య పెద్దండి ఆ చూపించండి చూపిస్తాం ఒక ఆయన చుట్టించి ఈయన ఈ ఇంటికి యజమాని అని చెప్పింది అదేంటి మీరు ఇది యజమాని చూపిస్తామా చూపించాలి అయిపోయింది కదా అయిపోలేదు అదేనే ఉంటే యజమాన యజమాని సహజంగా వాళ్ళని చూపించినప్పుడే అది అది రహస్యం అది అన్నట్టుగా సత్యపేత వ్యవస్థలో కూడా తెచ్చేస్తారు వాటెవర్ సో కాబట్టి అది రహస్య నామం కాబట్టి అక్కడ సత్యపతికాలని వాడేరు కదా అని దాని అర్థం ఈ నామరూపాత్మకమైన జగస్థితి యథార్థత అని సాధించడం కోసం వాడింది కాదు కానీ మీరు పూర్వపక్షం అలా ఉండదు పూరపక్షి టెక్నికల్ గా పోయి సత్య దేశావేశ సత్యం అనే మాట తెలియస్తుంది ప్రాణాల సత్యం అని వస్తుంటాయి ప్రాణము అంటే సత్యం అంటే దేహం కూడా సత్యమైపోయింది అంటే వికాలం సత్యము అని పూర్వపక్షం ఇది స్పృత్ అంటారు ఆ అర్థం అని చెప్పింది కదా సిద్ధాంతం సత్యముక్తం సత్యత్వం పరమాపే మనం నిజంగా చెప్పిన కనుక మరో స్థితి బృహదారం యొక్క స్థితిలో ఈ నామరూపములు సత్యము అని ఇంద్రియములు సత్యము అని ఆ విధంగా చెప్పబడింది కానీ అక్కడ సత్యశబ్దానికి అర్థము పరమార్థ సత్యం అనే కాదు ఒక లోవర్ లెవెల్ దృష్టిలో పెట్టుకునే సత్యం ఇంకేం తప్పిస్తే దీనికి అల్టిమేట్ స్క్రూత్ కదా అంటే అని పరమార్థాపేక్షంగా చెప్పలేదు అని అంటున్నారు మరి ఇంకెలగితారు పరమార్థాపేక్షంగా చెప్పకపోతే ఇంక గెలగుతారు అల్టిమేట్ రియాలిటీగా చెప్పలేదు సత్యాన్ని హౌ ఇట్ మస్ టోన్ సత్యత్యేది సత్యం క్ష్యుత్తం అక్కడ సత్యశబ్దాన్ని రెండు రకాలుగా చెప్తారు ఇంద్రియాలున్నాయి ఇంద్రియాత్ విషయాలున్నాయి ఈ విషయ విషయము అంటే ఇంద్రియములు చేతి గ్రహిస్తే శబ్ద స్పర్శాలు సో ఈ శబ్దస్పర్శ రూపరస గ్రంథములు విషయాలు వాటిని గ్రహించే ఇంద్రియము అని వాస్తవంలో ఈ ఇంద్రియ శక్తులు భిన్న భిన్నాలుగా ఉన్నట్టు భాషించిన అది భిన్న భిన్నములా ఏకమా అంటే ఏకము సూచే శక్తి వినయ శక్తి వేరు వేరుగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ వాస్తవంలో అది ఒక్కటే ఒక్కటే అంటే ఇప్పుడు సీత శక్తిని వినయ శక్తిలో భావం చేస్తారా లేక వినయ శక్తిని సూచే అంతర్ భావం చేస్తారా అంటే అలా కాదు ఈ శక్తులన్నింటినీ తీసుకెళ్ళి ఒకే ఒక ప్రాణశక్తిలో విలేమని చేస్తుంది అలాంటి శక్తి అని కనిపిస్తే పరమాత్మంగా చెప్పింది కాదు విత్ రిఫరెన్స్ టు ఇంద్రియ శక్తులు ఇంద్రియ ఇంద్రియంలో గ్రహించేటువంటి సామర్థ్యములు విషయాలకు ఇంత సామర్థ్యములు ఉన్నాయి విత్ రిఫరెన్స్ టు దమ్ ప్రాణదేవత అనంత శక్తి సంపన్నమైనది అదే అదే ఇంద్రియ రూపాయలుగా వస్తుంది కాబట్టి ఇంద్రియ వ్యాపారములు వేను వేడుగా ఉన్నట్టు కనపడ్డా వాస్తవంలో ఒకటే అని అలా ఈ వికారములన్నీ సత్యమని చెప్పలేదు అదొకటి తర్వాత ఇంకొక గ్లామర్ పాయింట్ ఒకటి సత్యము అని మీరు రాసినప్పుడు రాస్తారు తా రాసి ఆ రాస్తారు తా రాసి ఆ రాస్తారా అలా రెండు రకాలు ఉన్నాయి అక్కడ టూ టైమ్స్ సత్యం ఇక్కడ ఉన్న సత్యము సా కింద తాగుస్తుంది లేదని ఈ అర్థంలో కొన్ని మమే ఇది ఒక క్రియా ఇది ఒక ఇది రెండు ఉన్నాయి సంస్కృతమే ఇక్కడ తెలుగులో నేను ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుతూ అది ముఖ్య ఈ సత్య అక్కడ బృహదారుణంగా స్థితిలో ఉన్న సత్యం ఈ సత్యానికి అర్థమకి రియాలిటీ అని అర్థం అయితే రియాలిటీ పరమాత్మ సత్యం ఈ సత్యం ఏదో తెలిసినా సత్ ప్లసత్యత్ ప్లసత్య అదే అదే భాషకారులు వివరా అదే చెప్తున్నాను నేను నేను చెప్తున్నాను అదే సత్ ప్ల సకారాంతక శబ్దం సకారాంత శబ్దం కాబట్ శబ్ద ప్రాతిపదికలో తస్తే సమాసం పెట్టే పోతుంది సత్యం అనవుతుంది కాబట్టి విగ్రహవాస్యం ఏంటి సత్ చాలా చేస్తే చేత స్పష్టంగా కనపడుతుంది సత్య త్య సత్ అంటే కంటికి కనపడేది చెట్ అంటే పరోక్ష కనపడదు ఉంది కానీ కనపడదు మన చుట్టూ కంటికి కనపడేవి మూడు ఉన్నాయి కనపడనేది రెండు ఉన్నాయి ఉన్నాయి కనపడవు కంటికి కనపడవు ఏంటిది పృథిని అప్ తేజ ఈ మూడు సత్ వా ఈ మూడు ఆ రెండు వాయువు ఉందా లేదా ఉంది కనపడలేదు ఎందుకంటే ఐదు ఫ్యాన్ ఫ్యాన్ కనపడుతోంది కానీ వాయువు ఎక్కడ కనపడుతోంది అంటే ఉందని తెలుస్తూ ఉంటుంది కంటి కనపడదు కాబట్టి ఈ సత్యం కాబట్టి ఇక్కడ సత్య సిద్ధానికి అల్టిమేట్ రియాలిటీ అని అర్థం కాదు ఇక్కడ సత్య సిద్ధానికి అర్థం ఏంటంటే కంటికి కనపడే మూడు కంటికి కనపడని రెండు అని దాని చేతన ఈ ఐడెంటిటీ ఐడెంటిటీ యొక్క దేహం ఈ దేహానికి నామూర్తాలు దీని చేతన ఆ పరమాత్మతత్వం ఖర్చు చేయబడింది అదే అక్కడ సమాచారం అది ఇక్కడ బ్రహ్దార నిజంలో అలా ఉంటుంది అలా వివరించారు కాబట్టి అదంతా తీసుకోకుండా ఓ ముక్క తీసుకొచ్చి సత్యం చెప్పారు కదా సత్యం ఆ సత్యం జరిగి చెప్పండి సత్య చెక్కేది సత్యం అలా వివరించారు కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే సత్య చెక్కానికి ఐత్రివేదనే వచ్చింది ఉదాహరణలో ఇంకా ఆ వివరంగా వచ్చింది సో రీసెంట్ కాబట్టి అక్కడ ఉండే సత్యశబ్దం అల్టిమేట్ క్రియాలిటీ అని చెప్పడం కోసం రాలేదు కాబట్టి అవర్ స్టాండర్మే సింట ఏంటి ఈ నామరూపము నామరూపాత్మకమైన జగత్తు వికారము కనుక నిత్య కనబడేదే గానీ ఉన్నది కాదు చిత్రమే కనబడేది ఉండదు ఉన్నది కనబడదు కాబట్టి నేను కన్నుని నమ్ముకుంటే సంసారం శ్రాంతిలో పడుతుంది కంటికి కనబడేది మనస్సుకి దురితరమయ్యేది అంటే మనస్సుకేతం ఊహించడానికి దొరితేది ఏదో అది నిత్య నన్ను మనస్సు అంటే ఇంద్రియములు మనస్సు అంటే ప్రత్యక్షము అనుమానము పక్కన పెట్టి ఈ ప్రత్యక్ష అనుమానములను నిలబెడుతూ ఉండే వాటికి మూలంలో ఉండే ఏ ప్రజెన్స్ ఉన్నదో ఆ ప్రజెన్స్ అదే శక్తి ఇప్పుడు నేను మీరు మనం నేను మనమే చాలా సార్లు మనవి చేశానని ఇంకోసారి ఉన్నాను నేను అని మీరు అన్నప్పుడు ఆ నేను యొక్క మౌలిక శక్తులనే కండి కదా ఎక్కువ అంతవ్వు ఇప్పుడు నేను ఇంకో మాట్లాడే తను ఇప్పుడు ఎదుర్కొండగా పర్వతం ఉందంట పర్మతము అని మీరు అంటారు పర్వతము ఆ పర్వతము యొక్క మౌలిక తత్వం ఏంటి కొన్ని పర్వతం లేని ఘటము అని మీరు ఇది వర్క్ అవుతావుతుందో అప్పుడు చూడండి ఇవాళ వర్క్ అవతా ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇప్పుడు ఘటము అని లేదంట మీరు అన్నప్పుడు దాన్ని బాగా పరిశీలించాలి ఘటము అని లేచేటప్పుడు ఇంతేముంది దాన్ని బాగా ఆత్మవిర్మర్శ చేసుకోవడం విచారం అంటే ఆత్మ విచారం ఉంటాయి ఘటము ఏది అసలు అర్జునా ట్రెజెంట్ ప్రెసెంట్ గురించి మాట్లాడుతుంది మీరు గతంలో పేరైతే పెట్టారు ఆ రూపాన్ని పెట్టారు పేరు పెట్టారు పేరే మీరు పెట్టిన పేరేం కాదు మీకు తినస్తున్న మీ అమ్మగారు నాన్నగారు ఎప్పుడు అది ఎక్కడి పేరు మీరు కూడా పెట్టలేదు లేదా అందరు వారి మీరు అంటున్నారు అంటే మీరేనా స్వతంత్రంగా పేరు పెట్టేసి మీ అంత మీరు దగ్గర పెట్టలేదు అదంతా కాదు కాబట్టి కాపులు దొరుకుని మీకు ఘటం గట్రా ఘటన మీ తెలియదు ఏదో మీ తెలియదు గట్ల ఘటన ఘటం అన్నది నాలుగు రూపాయలు తప్పిస్తే దాన్ని ఇచ్చే పార్ట్ అక్కడ యూ ఫీల్ సంథింగ్ ఫీల్ ఉండాలి ఏదో ఫీల్ ఫీల్ కాకుండా ఘటంగా ఉన్న అందరు ఎక్స్పీరియన్స్ క్లియర్ కదండి సంథింగ్ యువ ఎక్స్పీరియన్స్ మీకు అనుభవానికి ఏదో ఒకటి వస్తుంది ఆ అనుభవాన్ని బట్టి చేతగానే కదా వచ్చిందా అనుభవం లేకుండానే కదా వచ్చిందా అనుభవాన్ని వర్తిస్తుంది నామరూప నామరూపాలు ఆ నామాన్ని ఉచ్చరించాడంటే ఒక అనుభవాన్ని బట్టి నేను నామం ఉచ్చేరించాను అనుభవం ఏమిటో అనుభవం అనుభవం ఏంటి అని ఆలోచిస్తే విట్ ఎక్స్పీరియన్స్ ఆ సీలింగ్ గా ప్రెసెన్స్ ఒక సీ ఒక ప్రెసెన్స్ యొక్క ఫీలింగ్ ఈ ఫీల్ ది ఒకప్పుడు అంటారంటే ఎక్కడో ఉన్నా ఏదో ఉందిలే అక్కడ అది ఏంటంటే ఏమో నాకు చేయలేదు కానీ ఉందర మాత్రం ఉంది అంట సో యు ఫీల్ బి సో సింగర్ ఘటం కూడా యుల్ ది ప్రెసెన్స్ కదండి కాబట్టి ఘటం అంటే నామరూపాల గురించి ఎంత చేయకుండా అవి ఎక్కడికి లోతుల్లోకి వెళ్ళి మీరు పరిశీలిస్తే ఘట నామరూపాలను అది అది వాస్తవము అన్నీ వస్తుంది మీరు నిజంగా ఫీల్ అయ్యేది ఒక ప్రిజెన్స్ ని ఫీల్ అవుతుంది ఒక ఒక వీటిని ఫీల్ అవుతుంది ఇంతవరకు ఒప్పుకుంటారా ఓకే ఇప్పుడు మీరు ఆలోచించిన ఇంకొక పాయింట్ లో ఘటన యొక్క ప్రిజెన్స్ నేను ఫీల్ అవుతున్నప్పుడు ఈ దెసెన్స్ డిఫరెంట్ ఫ్రమ్ మైఓన్ అని మీరు ఆలోచిస్తే ఏ డిఫరెన్స్ ఏం డిఫరెన్స్ నిజానికి అయ్యని అయ్యని నేనని తేలిక సరికి అదేదో డిఫరెంట్ గా అనిపించిందే నాని వాస్తవంలో నేను అనే ఉనిసి నేను అనే ఆ సీలింగ్ ప్రజెన్స్కి ఘటము అనే ఫీలింగ్ ప్రజెన్స్కి ఆ నేను ఘటము అనే నామాలని రూపాలని పెంచిన పక్కన తగ్గి ఆ నామ సంస్కారాన్ని తీసి పక్కన పెట్ట ఉంటే మీరు పెంచిన లోతుగా వెళ్తే నామ సంస్కారం పోతుంది ఆ లోతుగా అయామనే ప్రెజెన్స్ అయామ విశ్వన్స్ ఉంది వెరీ వాటెవర్ ఈ పాట వాటెవర్ ఇజ్ అజ్ ఆల్సో ప్రెసెన్స్ ఈ ప్రెసెన్స్ ఆ ప్రెజెన్స్ పెరీ పేరా ఉందా ఉంటే ఏంటి అన్నది మీద మీరు కనుక విశ్లేషణ చేసుకోగలిగితే మెడిటేషన్ అంటారు డిసీజ్ మెడిటేషన్ మెడిటేషన్ చెప్పారు ఇదే నో అంశం అది మెడిటేషన్ సో ఆ పని మీరు చేయగలిగితే you slowly come to notice that It is one presence, appearing as inner and outer. It refers to those bodies. welche references Thermaan and Nature is voiced within a command- premier broken, HERE is a presence, its inner presence to you and outer presence to meillingen into the ESPN, lots ofißtanderno it is one presence and it is one presence. Tomorrow evening, the desire to draw theд sabe-d可愛 honey, ఇదం సర్వం అంటే ది అవుట ప్రెజెన్స్ ఆల్ ఆత్మా ఇన్నర్ ప్రెజెన్స్ సత్యం అవుతరా ఇన్నరా అని అదేలాడుతున్నారు సత్యం అవుతరం చెప్పిన వాడు రియలిజ్ ఇన్నర్ని చెప్పిన వాడు ఐడియలిజీ సత్యము ఇన్నర్ రూపా ఇన్నర్ అండ్ అవుతారనే విభాగముల అతీతమైన ఏ ప్రెజెన్స్ తమతో అదే సత్యం ఆత్మావా ఐదమ్స్ సమయం లేదాంతా రిసమ్స్ టైన్స్ ఐడియల్స్ క్యాజువల్ గా తెలియజేస్తుంది కాబట్టి అతి సత్యం ఆ సత్యం మేము ఈ సత్యత్యత్యా ఈ అవసర విభాగం చూసి సత్యం లేదు ఆ తా కింద తా ఉండి తీసుకో ఎంగారు పద్దలాగా నడుస్తుంది తద్వారే చరమా సత్య ఉపలబ్ వివక్ష అయితే మరి పరమార్థ సత్యం లేరు ఈ సత్యం లేరున్నప్పుడు ఇది ఎందుకు చెప్పడం అదే చెప్పచ్చు కదా అంటే అదే అలా కాదు దీని ద్వారా దాన్ని చెప్పడం కోసం చెప్పారు ఆ దోదాన్ని పరిస్థితిలో పరమార్థ సత్యాన్ని ముందు ఇది చెప్తారు చూసుకో చుట్టూ ఏముందో మూడు ప్లస్ రెండు ఉన్నాయి సత్ ప్లస్ చేసు నువ్వు చూసుకోవడమే నేను అని మహా పొంగిపోతున్నావు నీ కేసు నువ్వు చూసుకో ఆ మూడు ప్లస్ రెండు ఉన్నాడు మరి దానికంటే నేను వేరే ఉన్నాను ఎందుకంటాం అది సత్ చే సత్ చే అన్నప్పుడు దానికంటే నేను వేరే ఉన్నాను అని ఎందుకంటాం ఏ ఎఫెండ్ చేసింది ఇది సత్వే అది సత్వృత్ చేతే కాబట్టి యాజ్ బాడీ యువర్ నా డిఫరెన్స్ ఉంది వర పైడ్ ఇచ్చేది వారి డిఫరెన్స్ అని వీరకంగా మొదలుపెట్టి ఈ సత్తు చేతిలోంచి చిన్న రెండు అవుట్ ఆఫ్ రోడ్ంటికి అతీతమైన పరమ సత్యాన్ని చెప్పడానికి కోసం అసలు సత్యము సత్యం సత్యము సత్యము అని అలా చెప్పుకొచ్చాను ఎక్కడ ప్రణాళిక అది అదంతా చూసుకోకుండా ఓ ముక్సేసుకొచ్చి నామరూప నామరూపే సత్యం అనే ఒక్క పిసర్ పట్టుకోవడం అలాగే చెప్పడం అవుట్ ఆఫ్ కాంటాక్ట్ తీసుకున్నట్టు అవుతుంది అంటే దళితులు అలాగే ఉంటారు దళితులు అలాగే ఒక కమ్యూనిస్ట్ వివేకానందిస్తామని కోర్ట్ చేస్తాడు కోర్టు చేసి మా మార్క్సిజన్ మీద వివేకానందిస్తామని సపోర్ట్ చేశాడు మీరు ఏదైనా మార్క్సిస్తాను ఆర్స్కి ఎక్కడో పాయింట్ లో సపోర్ట్ చేసి ఉండొచ్చేముంది మార్క్స్ కూడా మంచి కిలా సంపర్గా ఆయన ఆయన ఏమో కొన్ని విషయాలు చెప్పాడు ఆయన చెప్తున్నానే ఓ పని పాయింట్ తీసుకోవాలంటారు అందుబాటు మీరు ఈయన ఆయన సపోర్ట్ చేశారని ఆయన మార్క్స్ ఇస్తానని చెప్పడం జరికా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కోర్ట్ చేస్తూ ఉంటానన్నాను రీసెంట్ గా ఒక ఆయన ముందు ఎదృష్టం తర్మశం ఉంటుంది ప్రజ్ దానికి అదే సుందరకాండ అది చెప్తున్నారు సుందరకాండ చెప్తూ ఈ దృశ్యం తర్మశండి సుందరకాండ చెప్పారు అడిగిన కాలం మీద సుందరకాండ చెప్తూ ఉండేవాడి ఇది హార్మోనియం పెట్టింది సుందరకాండ చెప్పేవాడు నిర్మించండి చాలా బాగుంటుంది సుందరకాండ సో ఆయన తెలుగులో రాసిన ఆయన దేవ రూపంగా చాలా మధురమైనటువంటి దేవాలు అవి వాళ్ళతో చెప్పేవాడు అయుష్ఠు అది పూర్ణశాసనత్సం కూర్చున్న విజయవాడ కానీ మధ్య మధ్యలో ఎదృశ్యం తన నష్టం ఉంటుంది ఎందుకు ఎదృష్టం తన నష్టం ఎందుకు అయితే సార్లే కానీ అదేదో అలవాటు ఊత కొలుతుందంటున్నారు నేను వింటున్నా మనం గుణాన్ని తీసుకోవాలనేది ఉంటాయి ఆ తర్వాత ఆయన అనుభవం నేను సంస్కృతి రోజున్నా వాల్మీకి రామాయణంలో ఈ అంటే ఆయన బాగుపించారు ఈ ప్రసంగం ఆ ప్రసంగం ఏదో వచ్చింది వాళ్ళ మీకు ఈ ధేయాలు ఎలా ఉన్నాయండి చాలా బాగున్నాయండి చాలా మధురంగా ఉన్నాయని నేను చాలా ప్రశంసించాను సంగీతం ప్రశంసించా అన్ని ఆ సందర్భంలో వచ్చింది ఈ ఎదృష్టం తన లక్ష్యం ఎందుకు అంటున్నారండి అదే అండి ఏముంటే ఏమయాలో ఆయన చదివడితే నేను కాదు సూర్య ఊటపదా అంటున్నానని నేను అని మీరు ఆకుండా ఉంటే బాగుంటుంది ఎందుకంటే సభలో వెయ్యి మందిలో సంస్కృతం దాని వాళ్ళు తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఉంటారు సాయంగా కానీ ఎవరో ఒకరు నారాజు పూర్తిగా జారి తెప్పి వచ్చిన వాడు ఒకరు వస్తాడు సంస్కృతం కనుక్కున్నవాడు రామసిద్ధం జ్ఞాన సిద్ధం కలిగిన వాడు చాలు ఆ రెండు చదువు వారికి వారికి ఇబ్బంది కలిగింది అండ్ వీ నోస్ దీ ఆ ప్రాచీన సంథింగ్ ఎదుర పెరిగిరా అనకుండా ఉంటే బాగుంటుంది అలాగా ఏదో సందర్భం లేకుండా ఏదో అంటూ ఉండడం దృష్టం తన లక్ష్యం అంటే అది మాంక్య కారీకంలో వచ్చి మాటలే ఏది కష్టపడు కంటితో నువ్వు చూస్తావో అది దశించిపోతుంది అది దానికి సుందరగానికి ఏదో సంబంధం లేదు అలాగా అవుట్ ఆఫ్ కాంటాక్ట్ అలా చూపించడం సరికాదు ప్రాణావై సత్యం కేశామేసత్యతిం అక్కడ సత్యంలో రెండు రెండు పాయింట్లు మీరు గమనించాలి ఒకటే అది ఇన్ వన్ సిచ్యువేషన్ ఇది సత్వ సత్యం ఇన్ అనదర్ సిచ్యువేషన్ ఇది నాట్ సత్వ సీ ఇది సత్యాలి సత్య సత్యం కట్ సం ప్రాణాల సత్యం ఇంద్రియము సత్యం దేశాదేశ సత్యం ఇంద్రియముల యొక్క సత్యం ఇది ఇంద్రియజమాని ఆల్రెడీ ఇంద్రియ యజమాని ఉన్నాయి కదా సో ప్రాణాలయ సత్యం ప్రాణ ఇంద్రియము కన్ను తూపు ఇలి తిడి స్పత్తి జ్ఞానము ఆ మంచిగా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా కానీ వాస్తవంలో ఉన్నది వీటన్నిటికంటే వీటన్నింటి మూలంలో ఉన్న సత్యం ఒకటి ఉంది సత్యస్తు సత్యం అనే ఉన్నది ఎందుకంటే జ్ఞానం లేదనుకోండి జ్ఞానం పోయిందనుకోండి చెడి దొప్పలు అలాగే ఉంటాయి నీకులు ఉన్నారు కను అలాగే ఉంటాయి పెరిగి ఉంటాయి కూడా తీండదు ముక్క కానీ జ్ఞాన గంధశక్తి ఉండదు దీని బట్టి ఏం తెలిసింది సత్యశ అసల సత్యం అదే అని తెలుసు కాబట్టి అలాగా సత్యశబ్దానికి తా వస్తు లేనప్పుడు అదే పరమాసత్య శక్త్యం సత్యశబ్దానికి తా వస్తున్నప్పుడు లేదు కాబట్టి అది వ్యావహారిక సత్యమే కానీ పరమాత్మ సత్యమే కాదు ఇష్టమేవాహదాన్య స్థితిలో చెప్పింది ఇక్కడ చెప్తున్న సత్యానికి పరమాత్మిక సత్యానికి విరుద్ధంగా పైగా ఇక్కడ చెప్తున్న దానికి అది సపోర్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ సాంద్ర ప్రశృతికి బహదాన్మతికి అడ్డ వస్తుంది మీరు ఏమనుకో అది ఇష్టమేవా అది మనకు అంగీకారం అదంతా తే ఇప్పు దానవిషయాస్య విజ్ఞానామానాదం ఎత్తదే సత్యం పరమాతో భూమాఖ్యం తద్విజ్ఞాప్యామి విశేషత వివక్షితో ఇహకు ఇప్పుడున్న ఈ ప్రకరణంలో శేష వివక్ష అర్థహ ఇది చెప్పదలుచుకున్న విషయం వివక్షిత అంటే చెప్ప చెప్పు విష్కరమైంది శక్తి చెప్పదలుచుకున్నది ఇది ఏంటది విశేషత వివక్షత చాలా పర్టికులర్ గా సంతోషబద్దమారుడు ఒక విషయం చెప్పదలుచుకున్నాడు అదేమిటంటే ప్రాణ విషయమైన విజ్ఞానం ఉన్నది నారా కూడా ఏంటి ప్రాణ విషయమైన విజ్ఞానము అంటే సకల జగత్తులో కనబడే నామరూపములు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క మౌలిక సత్యము సకల జగద్వ్యాపకమైన ఆ ప్రాణశక్తి చక్క మరియు ఒకటి కాదు అనే ప్రాణ విషయకమైన విజ్ఞానం నారదు ఉన్నది ఆయన తెలుసుకున్నాడు ఇంతవరకు ఆయనకు అర్థమైంది కానీ ఆయన ఏమనిపించినాడంటే ఆ ప్రాణ విషయకమైన విజ్ఞానం ఏది కలదో అది ఏ అంతిమ సత్యము అనే అభిమానంలో పడ్డది అభిమానము అని అన్న అభిమానానికి పర్యాయ పదం ఉంటుంది చిన్నా అజ్ఞానము ఎక్కడైనా అభిమానం ఆయనకు చాలా అభిమానము అంటే మధ్య వల్ల అజ్ఞాన నా వారు నాదే కదా నాదే అజ్ఞానం అలాగే ఉంది అభిమానాలకి అజ్ఞానం పర్యావరించడం కాబట్టి సకల జగజ్ఞాపకమైన ప్రాణశక్తి ఏది కలదో దిస్ ఇస్ ది అల్టిమేట్ రియాలిటీ అనే అభిమానంలో ఉన్నాడు నాకు ఆ అభిమానంలో అభిమానం అంటే అజ్ఞానంలో ఉండిపోయాడు అంటే అది సౌల బ్రహ్మదడు తొమ్మిది మార్కులు ఆ పదో మార్కు అలా ఉంటే ఎప్పుడు కూడా గురువు శిక్షడి ప్రేమ ఉంటుంది తొమ్మిది మార్కులు వచ్చేది రాలేదు వీడిది వేయని అలా ఉండదు కొంతమంది అలాంటి మోసం చాలా కదా ఇది కాసం చాలా ఏంటి కాబట్టి వాళ్ళకి చాలా న్యాయం అలా చేయకూడదు యుద్ధాత్య దాని నుంచి వాళ్ళని పైకి తీసుకున్న వాళ్ళు నారదులే ఆ తొమ్మిది మార్పుల దగ్గర ఉండి తొమ్మిది మార్పుల దగ్గర ఉండిపోవడం తప్పు కాదు కానీ తొమ్మిది మార్పుల దగ్గర ఉండి డిజిన్ ఐక్యమే కనుక్కోవడం తప్పింది ఇంకో మార్పు ఉంది అని తెలుసుకుంటే నిజాలు కడుతాయి రేపైనా తెలుసుకుంటారు కాబట్టి ఆ జ్ఞానం నుంచి నారదు హత్య అంటే పైకి తీసుకోవచ్చు ఆ జ్ఞానాన్ని రకాలం వదిలిపెట్టేట్లా చేసి అంటే ఆ పరమ సత్యాన్ని ఆయనకు బోధించాలి అది ఏ సత్యం అది ఎదు సదైవ సత్యం ఏదైతే సదు ఉన్నదో అంటే దేశకాల ఉష్ణ సంఖ్యముల అతీతమైన ఆ సద్దు గురించి మీకు మనం చేశానే అదిదే పరమసత్యం ఆ పరమసత్యాన్ని పరమార్థతో సత్యం దానికే మరో పేరు భూమా భూమా భూమా అనేది పేరు పెట్టారంటే చూడండి అనే భావనలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా వితిన్ ది కన్ఫైన్స్ ఆఫ్ స్టేట్ దేశము అనేది ఆకాశము అనేది ఒకటి ఉంటుంది ఎసెన్షియల్ గా ఆకాశము నోటన్ అంటారు అప్సల్ జ్యూబ్ స్టే అండ్ బాడీస్ మూవ్ ఇన్ అప్సల్ డ్యూప్ స్టేస్ అది బాడీస్ అని ఆయన ఆయన గ్రహములు నక్షత్రములు సూర్యమండలం వాటి నుండి మాట్లాడుతున్నాయి అంటే సినిమా గోలీరు గురించి కాదు అపోర్ట్ గోళీరు కూడా అదే వర్తిస్తుంది ఆయన యొక్క లా అలా చేసింది ఆయన కాబట్టి అవుట్ ఈస్ బాడీస్ హెవెన్లీ బాడీస్ అన్ని కూడా ఇవన్నీ దే మూవ్ ఈ స్టేట్ అందర్ స్టేట్ ఈజ్ అప్సల్ కాబట్టి చిన్నది పెద్దది ఇది దాని చుట్టూ తిరుగుతోంది ఈ రకమైన వ్యవహారానికి అంతకి మూలం ఏమిటి అప్సర్ స్టేట్ ఇప్పుడు ఏ అప్సర్ చూడని ఇంకా అంటే అయితే దట్ ఈజ్ ది అల్టిమేట్ ట్రూత్ ఇంకా స్పేస్ వాటి అప్సర్ స్పేస్ ఉంటే ఇది రాజేందే నేను సిద్ధానికి కోపరద నథింగ్ మోర్ బ్యాన్ స్పేస్ విజ ఈజ్ అప్సల్ యూ మళ్లీ స్పేస్ కేదో మూలమేదో ఒకటి ఉంది అనేది ఏమీ లేదు అని మీ ఓకే నన్ను ఇవ్వాలి బట్ నౌక స్పేస్ ఈజ్ నాట్ అప్సల్ యూ ఈ స్పేస్ చిన్నత అనే విభాగములన్నీ కూడా ఎన్నైతే ఇది తిన్నా అది పెద్ద అని మీరు అన్నప్పుడు ఇది ఇది వన్ మీ క్రిపన్స్ స్టేట్ అటువంటి భాషని మీరు ప్రయోగిస్తున్నాను ఆ భావన తెలుసు అనే బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన భావన సపోజ్ తెలుసుకి అతీతమైన తప్పులో ఉందనుకోస్ సంథింగ్ ఇట్ ట్రాన్స్పెరెన్సీ స్టేట్ ఉదాహరణకి అయాముని మీరు పరిశీలించు నేను ఉన్నాను అని ఈ మేము ఉన్నాను అనేది ఈ మేము అనేది ఉంది ఏదైతే కదా అది స్పేస్ అతీతంగా ఉంది నేను ఇది దిగిలో ఉన్నాను అని మీరు అన్నప్పుడు దేహాన్ని మనస్సులో పెట్టుకుని అన్నారు అలా కాదు దేహ ధ్యానాన్ని పక్కన పెట్టేసి కేవలము నేను అనే మూలంలో నేను మూలంలో ఉండే ఆ ప్రెజెన్స్ తోటి కనుక మీరు మమేకమయ్యి దాంతో విలీనమై ఉన్నప్పుడు మీకు భావన ఉంటది ఐ ఆమ్ జియర్ అనే భావన ఉండదు కాబట్టి ప్రజెన్స్ దేని గురించి మనం మాట్లాడుతున్నామో అది దేశంలో అతీతమైనది భూమా అంటే అసలు దేశ కాలముల పరిచ్ఛేదములకు చిన్న పెద్ద అనే విభాగములకు అతీతమైన ఏ ప్రెజెన్స్ కలదో దానికి భూమా అని పేరు అది ఏ సత్యం దాన్ని నాలుగు విశేషంగా బోధించడం కోసం మహర్షి ఇక్కడ ఈ ప్రసంగాన్ని మొదలుపెట్టినాడు ఇది ప్రధాన వస్తు వాక్యా విరోహమే ఓం పూర్ణమ పూర్ణ పూర్ణము దూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణం నివాహ తిషే ఓం శ్యామ కృష్ణం కృష్ణం గురి ఓం శ్రీ గురు విశ్వ నమ హరిష్మాత్మస్ ఎన్న మనవి